కళ్ళు ముంచుకోండి శోతం విశ్వప్రభ నా దీవానికి బ్రాహ్మణ్ సాగుడు గొప్ప దేవ సరస్వతి దేవా హళదియ నా దీవానికి శోతం ప్రేమ సరుపి నా దీవానికి శోతం ఆ కళ్ళు నిశ్వ మా పాపం శాపం రోగాలు భరించి హళదియ నాది ముడిద తిరిగి వెలిగి నీ రత్నం కొరికి నీ సత్తుగా ఏర్పరచుకున్న దీవానికి శోతం మాది ఏం లేదేశారు ప్రభా సమస్తం గంత మహిమా నీకే నాదివా ఈ ప్రవచన వాక్యం మాకు చూపిస్తున్నాం ఈ కాలం కోసం మాకు నిలబెట్టడం అది ధన్యత ఇచ్చి సంపూర్ణ అర్థం కావాలా మాకు సంపూర్ణ జ్ఞానం తెచ్చని ఐకి విచారణ ఇంకేం మీకు ఇష్టం కలెక్టర్ మీకు సమస్తం కనిపిస్తుంది ప్రభా దాన్ని నుంచి సంపూర్ణ హై స్కూల్ విడుదల కలిగించేయండి యథార్థ పీతి గల సేవ చేయాలా నాదివా నీతం అలాది పూర్ణ వేగం పూర్ణ బలంతో నిన్నే మించాలా దీని వారా సమీపించే శమకాలం ఉన్నాం డబ్బు ప్రభా ఇక్కడ చూసే చీక్కడి ఉన్న కనకలిస్తే ప్రభా నేను మీద బయలుపరిచున్నాం అలాదియా లేవి కళ నుంచి మాకు నిమిటి కళలో నడిపిస్తున్నారు సరస్వతం నడిపిస్తున్నారు అలాది నా దీవానికి శోతం ఇంకా ప్రభా అనేక నేసానికి మాకు ఇసుకుల్ దండి రాణి బిడ్డలు నడిపించి పాట మా పాట ధర వాక్య నీ ఆత్మ మా స్వబుద్ధి తొలగించండి స్వంత జ్ఞానం తొలగించి ప్రస్తుతాత్మలు నడిపించి సాధించండి ప్రతి నాటక తీసి ఈ గ్వా పరార్థం చేస్తున్నాం గంత మేము నీకేస్తుంది ఈ గ్వా ప్రభా అనేకలు స్వస్థత పొందాలా అనేక రక్షణ పొందాల నా దీవానికి ఆ కాలంలో ప్రభా నిన్నువెప్ప జ్ఞాపకం చేసుకున్నాం నా ఈసానికి సోతం ఈ నిన్నే పట్టంలో అలాని మీ జ్ఞాపకం చేసుకోండి ఈ అవిభూతిని జ్ఞాపకం చేసుకోండి బబ్లని జ్ఞాపకం చేసుకోండి నా దీవానికి శోతం దాని ఉన్న ప్రజల్ని క్షమించి ఆ నీ సత్తు కనుక మీ బిడ్డలు కనుక మీ రక్షణ నడిపించి రాని బిడ్డలు నడిపించి ఆట కట్టించి మీ ఆత్మను నడిపి మీ తలము ధర నడిపించామని ఏసీ కృష్ణ ప్రాసం అమీన్ అమీన్ పాట వాళ్ళు పాడుతున్నాను స్తుతి గోత్రపు సింహమా ఏషయ్యా నాత్మీయ ప్రగతి నిస్వాదీనమా యూదాస్తితి గోత్రపు సింహమా ఎయ్యా నా ఆత్మీయ ప్రగతి నిస్వాదీనమా నీవే కదా నరాధనా ఆరాధనాస్తుతి ఆరాధనా ఆరాధనాస్తుతి ఆరాధన నీవే కదనాధనా ఆరాధనాస్తుతి ఆరాధనా ఆరాధనాస్తుతి ఆరాధనా నీ ప్రజల నెమ్మదికై రాజా జ్ఞాచింది నీవేననీ అహమును అనచి అధికారులను అదముల చేసిన నీకు నీ ప్రజల నెమ్మదికై రాజా జ్ఞ మార్చింది నీవేనని అహమును అనచి అధికారులను అదముల చేసిన నీకు అసాధ్యమైనది ఏమున్నది అసాధ్యమైనది ఏమున్నది ధ్యమై నదీ మున్నది అసాధ్యమై నదీ స్తుతి గోత్రపు సింహమా ఏసయ్యా నాత్మీయ ప్రగతి నిస్వాధీనమా నీవే కద నారాధనా ఆరాధనాస్తుతి ఆరాధన రాధన స్తీ ఆరాధన నీ వే కదనాధన ఆరాధన స్తతి ఆరాధన ఆరాధన స్తతి ఆరాధన కై నాదికు దెసలన్ని నీవేనీ అనతి కాల ప్రదమా ఫలముగా పక్వ పరచిన నీకు నీ నీతి కిరణాలకై నాదికు దిశలన్నీ నీవేనీ అనతి కాల ప్రథమ ఫలముగా పక్వ పరచిన నీకు అసాధ్యమైనది ఏమున్నది అసాధ్యమైనది ఏమున్నది అసాధ్యమైనది ఏమున్నది అసాధ్యమైనది ఏమున్నది ుదా స్తు గోత్రపు సింహమా ఎసయ్యా నా ఆత్మీయ ప్రగతి నిస్వాధీనమా యూదా స్తి గోత్రపు సింహమా ఎసయ్యా నా ఆత్మీయ ప్రగతి నిస్వాధీనమా నీవే కదా నా ఆరాధనా ఆరాధనా స్తీ ఆరాధన ఆరాధన స్తీరాధన నీవే కదనా ఆరాధన ఆరాధన స్తృతి ఆరాధన ఆరాధన స్స్తుతి ఆరాధన నీ వార నా జయము కోరింది నీవేనని అత్యున్నతమైన సింహాసమును నాకిచ్చుటలో నీకు నీ వార నా జయము కోరింది నీవేనీ అత్యున్నతమైన సింహాసమును నాకిచ్చుటలో నీ అసాధ్యమైనది ఏ మున్నది అసాధ్యమై నది ఏన్నది అసాధ్యమైనది ఏమున్నది అసాధ్యమై నదియే ఉన్నది యోధా గోత్రపు సింహమా య్యా నాత్మీయ ప్రగతి నిస్వాధీనమా యోధాస్తితి గోత్రపు సింహమా ఏ సయ్యా నాత్మీయ ప్రగతి నిస్వాధీనమా నీవే కదా నా ఆరాధనా ఆరాధనాస్తుతి ఆరాధనా ఆరాధనాస్తుతి రాధన నీ వే కదనా ఆరాధనా ఆరాధనా స్తతి ఆరాధనా ఆరాధనా స్తతి ఆరాధన ఆరాధన స్తీ ఆరాధన ఆరాధనా స్తుతి ఆరాధన ఆరాధనా స్తుతి ఆరాధన ఆరాధన స్తి ఆరాధనా ఆరాధనా స్తూతి ఆరాధనా ఆరాధనా స్తతి ఆరాధనా హలో థ్యాంక్ యూ మనోజ్ బ్రదర్ థ్యాంక్ యూ బ్లెస్ యూ దీప్ కళ్ళు ముక్కుందాం చిన్నగా ప్రార్థనలకు వెళ్ళి వాక్యంలోకి వెళ్దాం మహాపరిశుద్ధుడా మహోన్నతుడా కనికర్మ గలదేవా కృపద గలదండ్రి జీవం కలిగిన జీవాధిపతి అయినా ఏ సయమైనా నీకు వందనాలు ప్రభా ఇదిగో ప్రభాతండి మధ్యాహ్న కాల సమయంలో ప్రభా నీ ఆరాధనలో మమ్మల్ని పాల్గొందినాం ప్రభాతండి పాటల ద్వారా మీరు మైమనందారు ప్రభాతండి వాక్యం ద్వారా ద్వారా వినిపించమని మీరే ప్రభా ఆయన వాక్యం ద్వారా మాట్లాడమని ప్రార్థిస్తూ నజరేడని ఏసు పరిశుద్ధ నామం పేరిట ప్రార్థించి వేడుకుంటున్నాను తండ్రి అన్న రెండో పేతు రెండో పేతు రాసిన పత్రిక ఫస్ట్ అధ్యాయము నాలుగో వచనమన్న నేను చదు సెకండ్ పేతులు ఫస్ట్ అధ్యాయంలో నాలుగో వచనమన్న నేను చదువుతున్నాను ఆ మహిమ గుణాతాశయములను బట్టి ఆయన మనకు అమూల్యములను అత్యధికములనైన వాగ్దానములను అనుగ్రహించి ఉన్నాడు దురాశను అనుసరించట లోకమందున్న భ్రష్టత్వమును ఈ వాగ్దానముల మూలంగా మీరు తప్పించుకొని దేవ స్వభావం పాలివారగునట్లు వాటిని అనుగ్రహించను ఆ మహిమ గుణాత్యేములను బట్టి అంటే మన ప్రభు మన తండ్రి ఆయన గుణములంటే ఆయన ఆయన ఆత్మ అగాధ జలములపై అల్లాడుతున్నప్పుడు ఆయన ఒక మాటతోనే ఈ సృష్టి అంతా సృష్టించండు కానీ మనల్ని మాత్రం ఆయన ఎంతో అపురూపంగా మనల్ని ఆయన పోలిక మనల్ని నిర్మించుకున్నాడు కాబట్టి ఆయన గుణాతి ఆయనలా మనం ఉండాలని మనల్ని ఆయన ఎంతగానో ప్రేమించి ఆ యొక్క నాస్తికి మన జీవమును మన ఆయన జీవముని మనలో పెట్టి ప్రభు మనల్ని ఎంతగా ప్రేమిస్తుండే ఆయన గుణాతిశేములను బట్టి అంటే ఆయన మన పట్ల చూపిస్తున్న ప్రేమ ఆయన మనకును అమూల్యములను అత్యధికములైన వాగ్దానములను అనుగ్రహించి కాబట్టి అమూల్యమైన అత్యధికములైన వాగ్దానాలు అంటే అంటే మనం చూస్తే అమూల్యము అంటే ఈ లోకంలో చూస్తే బంగారము ఇవన్నీ ఎంత అమూల్యంగా చూస్తారు అది గొప్ప విలువగల దానికి ప్రాధాన్యత ఇస్తారు కానీ దేవుడు మనకి అంతకన్నా ప్రాధాన్యత ఇస్తున్నాడు ఏంది ఆయన వాక్యము ఆయన వాగ్దానాలు మనకు అత్యధికంగా ఇచ్చిండు మనం ఆదికాండం నుంచి చూస్తే ప్రకటన గ్రంథం వరకు చూస్తే ఈ వాగ్దానాలు ఆయన తన బిడ్డలకే ఇచ్చిండు కాబట్టి ఆయన మనల్ని అంతగా ప్రేమిస్తున్నాడు కాబట్టి ఇక్కడ ఏముంది దురాశను అనుసరించుట వలన లోకమందున్న భ్రష్టత్వమును ఈ వాగ్దానముల మూలంగా మీరు తప్పించుకొని దేవస్వభావం నందు పాలివారగునట్లు వాటిని అనుగ్రహించు కాబట్టి దురాశ అంటే ఎప్పుడైతే మనము తండ్రిని పైన వెతకుండా ఈ లోకం ని మనలో దురాశ ఉంటది మనలో ధనాపేక్ష ఉంటది మనలో విగ్రహారాధన ఉంటది మనలో ఆయనకి ఏదైతే ఆయనకి కలిగి ఉండాల్సిన గుణములు మనలో ఉండకుండా లోకముకు సంబంధించిన గుణములు మనకు వస్తే మనం యొక్క వాగ్దానాలన్నీ మనం మర్చిపోతాం మనం భ్రష్టులం అయిపోతాం అంటే మనం చీకటిలోనే ఉండిపోతాం కాబట్టి ఆయన వెలుగు కలిగిన దేవుడు ఆయన పైరున్న దేవుడు మనము దురాశను అనుసరించడం వల్ల ఆయన మనకి అమూల్యమైన అత్యధికమైన వాగ్దానాలను మనం విని స్థితిలో మనం భ్రష్టులం అయిపోతాము కాబట్టి ఈ వాగ్దానం మూలంగా మీరు తప్పించుకొని కాబట్టి మనం ఎప్పుడు ఈ లోకంలో ఉంటే కేవలం మనం తండ్రి చిత్తము నెరవేర్చటకే మనం ఈ లోకంలో మనల్ని తండ్రి పెట్టినాడు కాబట్టి మనం ఎప్పుడు పైననే బతకాల పైన వెతికితే తండ్రి కనిపిస్తాడు ఆయనను నువ్వు వెంబడిస్తే ఆయన ప్రేమ ఆయన జాలి గల ఆయన గుణములన్నీ నీలో వస్తే నువ్వు అందరి ప్రేమ చూపిస్తావు కాబట్టి ఆయన మనకి ఇచ్చిన అత్యధికమైన అమూల్యమైన వాగ్దానాలన్నీ నీకు అర్థమవుతాయి ఎందుకంటే నువ్వు ఆయనలో ఉంటే నీకు అన్నీ అర్థమవుతాయి ఆయనలో లేకపోతే ఆ వాగ్దానాలన్నీ నువ్వు పోయి లోకాన్ని వెంబడించడం వల్ల నువ్వేమైపోతావు భ్రష్టుడు అయిపోతావు అందుకే దేవుడు అంటాడు మొదట భ్రష్టత్వం సంభవిస్తేనే ఆయన అంతము రాదన్నాడు కాబట్టి ఈ లోకమంతా భ్రష్టత్వంలో అవుతుంది కాబట్టి మనకి ఈ రోజు ప్రభు ఏం సెలవిస్తుందంటే మనము ఈ యొక్క వాక్యాలను ఆయన ఇచ్చిన అమూల్యమైన వాగ్దానాలను మనం మర్చిపోవద్దు కాబట్టి మనము ఈ లోకంలో ఉన్న దురాశలని ఈ లోకమాలిన్యం పట్ల మనం ఏం చేయాలా వాటిని విసర్జించి విడిచిపెట్టి మనము తండ్రిని వెతకాల తండ్రి అప్పుడు తండ్రిని వెతికితే ఆయన ప్రేమ నీలో కాబట్టి ఆయన గుణములు నీలో ఉంటాయి కాబట్టి నువ్వు భ్రష్టత్వంలో పడిపోవని ఇక్కడ సెలవిస్తుంది ఆ హేతువు మీ మట్టుకు మీరు పూర్ణ జాగ్రత్త మీ విశ్వాసము సద్గుణనము సద్గుణము జ్ఞానమును జ్ఞానము నందు ఆశా సహనమును సహనమును అందు భక్తిని భక్తి ఎందు సహోదర ప్రేమను సహోదర ప్రేమ ఎందు దయను అమర్చుకొనిడి ఆ హేతువు చేతని అంటే తండ్రి ఆయన నువ్వు ఎప్పుడైతే పైన వెతికితే తండ్రి ఉంటే అప్పుడు నువ్వేం చేస్తావు పూర్ణ జాగ్రత్త గలవారై పూర్ణ జాగ్రత్త అంటే నువ్వు ఇకెక్కడ నిర్లక్ష్యంగా ఎక్కడ చిన్న అవకాశం కూడా మనం దుష్టుడికి ఇవ్వం అంటే ఆయన యొక్క వాగ్దానాలు ఆయన ఇచ్చిన అమూల్యమైన అత్యధికమైన వాగ్దానాలు నువ్వేం చేస్తావు నీ హృదయంలో సమృద్ధిగా నింపుకుంటే నిన్ను దుష్టుడు ఏ రీతిగా ఆయన దుష్టుడు బాణం వేసినా నువ్వేం చేస్తావు పూర్ణ జాగ్రత్త గల ఉంటావు కాబట్టి ఆయన వాగ్దానం అంటే ఆయనే కదా తండ్రి కాబట్టి తండ్రి నీలో ఉంటే నువ్వు జాగ్రత్త పడతావు కాబట్టి నువ్వు గ్రహిస్తావు దుష్టుడి బాణములను అన్నిటిని నువ్వు జాగ్ర గ్రహించి నువ్వేం చేస్తావు జాగ్రత్త కలిగి ఉంటావు మీ విశ్వాసం నందు ఎప్పుడైతే నువ్వు తండ్రి అయన మాట అంటే ఆయన వాక్యము ఆయన వాక్యము ఎప్పుడైతే నీ హృదయంలో సమృద్ధిగా ఉంటే నువ్వు విశ్వాసంలో ఉంటావు దేనికి భయపడవు ధైర్యంగా ఉంటావు ఎందుకు ఆయన వాక్యం మనలో ఉంది తండ్రి ఉంటే ఆయనకు సమస్తము సాధ్యం కా సాధ్యం అవుతుంది కాబట్టి నేను కూడా సమస్తం సాధ్యం చేయగలను అనే ధైర్యం నీలో ఉంటది అంత విశ్వాసం నీలో ఉంటే ఈ లోక సంబంధమైన శ్రమలు కానీ బాధలు ఏమొచ్చినా నువ్వు ధైర్యంగా ఎదుర్కొంటావు కాబట్టి విశ్వాసం సద్గుణము అంటే ఆయన గుణగానాలు అయన గుణగణాలు ఏంటిది ఆయన అందరి పట్ల ప్రేమ చూపించాడు అందరినీ జాలి పడతాడు ఆయన అందరి పట్ల దయాలుత్వం అంటే దయ చూపిస్తాడు మంచితనం ఏదైతే ఆయన ఆత్మఫలములు ఉన్నాయో అవన్నీ నీకు సద్గుణం అంటే అవి నీలో ఉండాలని చెప్తున్నాడు సద్గుణం మందు ఎప్పుడైతే నీకు ఆయన గుణగణములు ఉంటే నువ్వు జ్ఞానంతో నడుచుకుంటావు అంటే ఏది చేయాలా దేవునికి ఏది విదేయత చూపించేది ఏది అవిధేయత చూపించేది దేవుని చిత్తం దేవుని చిత్తం కాదేంది కాబట్టి మనం మోసపోవము కాబట్టి ఆయన జ్ఞానం మనలో ఉంటే ఆయన యొక్క సద్గుణములు మనం ఉంటే పూర్ణ జాగ్రత్త గలి ఉంటాము అలాగే సద్గుణం జ్ఞానమును జ్ఞానమునందు ఆశానిగ్రహము ఎప్పుడైతే ఆయన జ్ఞానం అంటే ఆయన వాక్యములో నువ్వు వర్ధిల్ వర్ధిలుడు అయితే నువ్వేం చేస్తావు ఆశా నిగ్రహం కలిగి ఉంటావు కాబట్టి సెల్ఫ్ కంట్రోల్ అనేది నీలో ఉంటుంది కాబట్టి శరీరంలో ఉన్న ప్రతి ఒక్క కోపము కానీ ద్వేషం కానీ ఏమైనా కానీ అవన్నీ నువ్వేం చేసుకుంటావు నీ యొక్క ఆధీనంలో నువ్వు పెట్టుకుంటావు కాబట్టి ఆశా నిగ్రహమును సమాహనము సహనమును కాబట్టి నువ్వు ఎప్పుడైతే నువ్వు సెల్ఫ్ కంట్రోల్లో ఉంటే నిన్ను ఎవడొచ్చి కొట్టినా నిన్ను ఎవడొచ్చి తిట్టినా ద్వేషించినా ఎక్కడ నువ్వు స్పందించవు సాధువులాగా నువ్వు అలాగా సమర్పించుకుంటాం మన తండ్రి ఏదైతే ఆ సిలువులో వాళ్ళు ఆయనని కొరడా దెబ్బలతో కొట్టి ఉమ్మి వేసి ఆయనకి ముళ్ళ కిరటం పెట్టి ఆయనను ఎంత చింత హింసలు చేసినా ఆయన తన శరీరాన్ని ఆయన ఏం చేసిండు ఆశా కంట్రోల్ చేసుకుండు ఆయన ఎక్కడ సహనం కోల్పోలే ఒకవేళ తండ్రి సహనం కోల్పోతే ఈ రోజు మనమంతా రక్షణ పొందిన వాళ్ళం అయ్యే వాళ్ళం కాదు కాబట్టి ఆయనను నమ్ముకున్న నువ్వు ఆయనను ప్రేమించిన నువ్వు ఆయననే దేవుడని రక్షకుడని నువ్వు స్వీకరించిన నువ్వేం చేయాలా ఆయనలాగా నువ్వు సెల్ఫ్ కంట్రోల్లో ఉండాలా ఆయనలాగా నువ్వేం చేయాలా సహనంతో ఉండాలా సహనం నందు భక్తిని కాబట్టి ఆ యొక్క సహనంలో నువ్వేం చేయాలా భక్తి అంటే నువ్వు అప్పుడు ఆయనని ప్రార్థించాలా తండ్రి ప్రార్థించిండు ఆ సిలువలో తండ్రి ఇల్లు ఏం చేస్తున్నారో ప్రభు అని ఆయన అని తండ్రికి ప్రార్థన చేసిండే కానీ వాళ్ళని ఎప్పుడు తండ్రి క్షమించలేదు వాళ్ళని ఎప్పుడు శపించలేదు తండ్రి కాబట్టి నువ్వేం చేస్తావు భక్తి చూపిస్తావు కాబట్టి నీ మీద వచ్చిన నీ శత్రువుల పట్ల నువ్వు ప్రేమ చూపిస్తావు నిన్ను ఎవరు నిన్ను ద్వేషించినా నీ పట్ల ఎంతగా వ్యతిరేకత చూపించినా నువ్వేం చేస్తావంటే సహనం కోల్పోవు ఆశా నిగ్రహంతో నువ్వేం చేస్తావు భక్తి చూపిస్తావు భక్తి సహోదర ప్రేమ కాబట్టి ఎప్పుడైతే నీకు భక్తి ఉంటదే ఆటోమేటిక్ గా నీకు సహోదర ప్రేమ నీలో ఉంటది కాబట్టి నీ సహోదరుడు ఒకవేళ నీ మీద ద్వేషించిన నీ మీద వేద్యమాడినా నీ మీద కోప్పడినా లేదా నీ గురించి ఏం చెప్పినా కానీ నువ్వు పట్ల ప్రేమనే చూపిస్తావు ఎందుకంటే తండ్రి ప్రేమ చూపించిండు మన ప్రభు మన తండ్రి వస్తుంది బ్రదర్ నా దగ్గర కరెక్ట్ గానే ఉంది వస్తుందయ్యా కాబట్టి భక్తి ఎందు సహోదర ప్రేమ కాబట్టి మనల్ని ఎంతగా ద్వేషించినా మనల్ని ఎంతగా మన పట్ల చూపించినా కానీ మనం ఎక్కడ మనము ద్వేషం చూపించాము కాబట్టి వాళ్ళని మనం ప్రేమిస్తాం ఎందుకంటే మన తండ్రి అందరినీ ప్రేమించండు కాబట్టి మనము అందరినీ ప్రేమిస్తాము సహోదర ప్రేమ దయను అమర్చుకొనిడి కాబట్టి ఎప్పుడైతే నువ్వు సహోదరుని ప్రేమిస్తే వాడి పట్ల నీకు దయగలుగుతుంది వాటి పట్ల నీకేమవుతుంది జాలి కలుగుతుంది కాబట్టి వాడికి సహాయం చేయాలనే మనసు మనకు కలుగుతుంది కాబట్టి ఎనిమిదో వచనం చూస్తే ఇవి మీకు కలిగి విస్తరించిన ఎడల అవి ప్రభువైన యేసు గురించిన అనుభవ జ్ఞాన విషయంలో మిమ్మల్ని సోమరులైనను నిష్పులైనను కాకుండా చేయును ఎప్పుడైతే నువ్వు పూర్ణ జ జాగ్రత్త కలిగి ఉండి నువ్వు జ్ఞానమును సద్గుణమును ఆశానిహనము సహనమును భక్తిని సహోదర ప్రేమ ఎంత దైని ఇవైతే ఎప్పుడైతే నువ్వు కలిగి ఉన్నావో నువ్వు అనుభవ విషయంలో నువ్వెంత నిష్పరులు అంటే ఇంకా ఎప్పుడు నువ్వు తండ్రి నుంచి నువ్వు వైదొలగవు అంటే నువ్వు తండ్రి నుంచి నువ్వు పక్కకి వెళ్ళిపోలేవు ఇవి నీలో ఉండాలా ఇవి లేకపోతే మనం ఆత్మీయ జీవితంలో మనం సేవ చేయలేం వాళ్ళు ఎంత సేవకులైనా కానీ వాళ్ళు ఎన్ని సంవత్సరాలు సేవలు ఉన్నాయి కానీ ఈ గుణగాణాలు ఆ యొక్క సేవకుల్లో ఆ మనలో లేకపోతే మన జీవితంలో మనము సేవ చేయలేము మనం చేసినా మన జీవితంలో గొప్ప కార్యాలు ఉండవు ఎందుకంటే ఇవన్నీ మనము ప్రతిదినూ జ్ఞాపకం చేసుకోవాలా ఎందుకంటే తండ్రి ఇవన్నీ కలిగి ఉన్నాడు కాబట్టి ప్రభువు ఈ లోకంలో సేవ చేసిండు మనము ఈ లోకంలో తండ్రి ఇవన్నీ మనం నడుచుకోవాలా మన జీవితంలో ఇవి ప్రతిదినం మనం జ్ఞాపకం చేసుకోవాలా ఇక్కడ తొమ్మిదో వచనం చూస్తే ఇవి ఎవరికి లేకపోవును వాడు తమ పూర్వ పాపములకు శుద్ధి కలిగిన సంగతి మరిచిపోయి గ్రుడ్డి వాడు దూరదృష్టి లేని కాబట్టి ఈ గుణగణాలు మనలో లేకపోతే మనం పూర్వ పాపములు ఇవన్నీ ఒకప్పుడు మన అందరిలో ఉన్న గుణగణాలే మనం ఎప్పుడైతే తండ్రిని స్వీకరించినప్పుడు ఆయన రక్షణ పొందినప్పుడు ఆయన పట్ల మనం మారుమన్స్ పొందినప్పుడు ఇవన్నీ మనలో ఉన్నాయి కాబట్టి ఎప్పుడైతే ఆయన నామంలో యేసుక్రీస్తు పరిశుద్ధ నామములో మనం రక్షణ పొందినాము ఆయనని తండ్రిగా స్వీకరించినాము మనం ఎప్పుడైతే ఆయనకి సమర్పించుకొని మన పాపమును విడిచిపెట్టినామో కాబట్టి వీటన్నిటి నుంచి మన దేవుడు మనల్ని ఏం చేసిండు రక్షించి మనకి నూతనమైన జన్మనిచ్చిండు కాబట్టి మనము ఇంకా గుణగణాలు విడిచిపెట్టినాం కానీ ఈ గుణగణాలు మళ్ళీ వాళ్ళు ఏం చేస్తారు వాటిని అవలంబిస్తే వాళ్ళు వీటి సంగతి మర్చిపోయి గుడ్డివాడును దూర దృష్టి లేని వాడంటే ఎప్పుడైతే విడిచిపెట్టిన వాటిని నువ్వు మళ్ళీ వెంబడించినావో నువ్వు గుడ్డివాడి నువ్వు దూరదృష్టి లేని వాడు అవుతావంటే ఈ లోకంలో చీకటిలో నువ్వు పడిపోతావు కాబట్టి నువ్వు చీకటిలో ఉంటే వెలుగు నీకు కనిపించదు తండ్రి నీకు కనిపించడు నువ్వు ఆయనని ఏమి నువ్వు అర్థం చేసుకోలేవు నువ్వేమంటావు ఆయనకు దూర దృష్టి లేనివంటే నువ్వు శాశ్వతంగా తండ్రికి దూరం అయిపోతావు కాబట్టి ఈ రోజు మధ్యాహ్న కాల సమయం ముందు మనల్ని కాబట్టి ఈ గుణగణాలు ఆయన మనకి అత్యధికమైన అమూల్యమైన వాగ్దానాలు అనుగ్రహించండి మన తండ్రి కాబట్టి మనం వాటిని ఏం చేయాలా విడిచిపెట్టొద్దు వాటిని మనం పట్టుకోవాలా అవి విడిచిపెడితే ఏమైపోతాం మనం భ్రష్టులం అయిపోతాం మనం పూర్వ పాపంలో ఏం చేసినామో కూడా అది మర్చిపోయి గుడ్డివాడు అయిపోతాం కాబట్టి మనం ఈ రీతిగా ఉండొద్దు కాబట్టి పదో వచనం అందువలన సహోదరులారా మీ పిలుపును ఏర్పాటును నిశ్చయము చేసుకున్నట్టుకు మరీ జాగ్రత్త కాబట్టి తండ్రి ఈ రోజు హెచ్చరిస్తుండే మనల్ని మన ప్రభు మన తండ్రి హెచ్చరిస్తుండు మీ పిలుపుకు ఏర్పాటు నిశ్చయము చేసుకుని మరి జాగ్రత్త పడమంటుండు కాబట్టి తండ్రి పిలుపును నువ్వు సేవ చేయాలా అందుకే తండ్రి నిన్ను రక్షించుకుండు ఆయన ఆత్మనిచ్చండు నీ నిన్ను దీవించండు ఆశీర్వదించండు ఈ దినం ఈ సమయం ఈ యొక్క నిన్ను సజీవ లెక్కలో తండ్రి ఆయన పిలుపులో నువ్వు కాబట్టి నువ్వేం చేయాలా జాగ్రత్త పడాలా ఆయన పిలుపు ఎందుకు పిలిచిండు అది నువ్వేం చేయాలా గ్రహించాలా నువ్వు ఎప్పుడైతే ఆ పైన ఉన్న గుణగమంతో నువ్వు కలిగి ఉంటే తండ్రి పిలుపు నీకు అర్థం కాదు నువ్వు గుడ్డివాడి తండ్రికి దూరదృష్టి లేనివాడు అవుతావు కాబట్టి ఈరోజు మనలో ఏమైనా ఈ గుణగణాలు ఉంటే ఈ మధ్యాహ్న కళ సమయంలో మనం పరిశీలించుకోవాలా పరీక్షించుకొని తండ్రి పట్ల మనం ఒప్పుకుంటే తండ్రి క్షమిస్తాడు కానీ మనం ఒప్పుకొని ఎడలా మనకి చివరి అవకాశం ఈ అంత్య దినాల్లో కాబట్టి ఈ అవకాశాన్ని మనం పోగొట్టుకోవద్దు ఎందుకంటే మనల్ తండ్రి ఎంతగానో ప్రేమించిండు కాబట్టి మనల్ని సజీవ లెక్కలో ఉంచి దినదినము ఆయన దాసుల ద్వారా ఆయన యొక్క ప్రతి విషయములు మర్మాలు మనం ఎలా నడుచుకోవాలా ఎలా మెలగాల ఏ రీతిగా ముందుకు పోవాలా ప్రతి విషయం తండ్రి మనకి మాట్లాడుతున్నాడు కాబట్టి మన హృదయ తలుపులు తండ్రికి తెలిసి మనం ఆయన్ని నుంచి ఆహ్వానించాలా ఈ గుణములు నువ్వు కలిగి ఉంటే నువ్వు చీకటిలో ఉంటే తండ్రి నువ్వు పైన ఉన్న వాటిని వెతకలేవు భూలోకంలో ఉన్న శ్రమలకి కష్టాలు వీటిలోనే నీ జీవితము అంతమైపోతుంది కాబట్టి నిమిషం బ్రదర్ ఇక్కడ చెప్తున్నాడు ఇక్కడ ఏంది పదిహేనో వచనంలో నేను మృత్తి తర్వాత కూడా మీరు నిత్యము వీటిని జ్ఞాపకము చేసుకున్నట్లు జాగ్రత్త చేతున్నాను కాబట్టి ఈ అపోస్తులుడైన సీమోన్ పౌతురు ఏం చెప్తున్నాడంటే నేను ఒకవేళ చనిపోయినా ఆయన బతుకున్నంత వరకు మీకు గుర్తు జ్ఞాపకం చేస్తున్నాడు ఒకవేళ నేను మర్చిపోయినా మీరేమిటంట నిత్యము జ్ఞాపకం చేసుకోవాలంట కాబట్టి నీ ఆత్మీయ జీవితంలో నీ సేవా జీవితంలో ఇవి నువ్వు దినదినం నువ్వు పరిశీలించుకోవాలా పరీక్షించుకోకపోతే ఈ గుణగణాలు నీలో ఉంటే నువ్వు దూరం అయిపోతావు గుడ్డివాడి అయిపోతావు ఒకప్పుడు పాపంలో ఉన్న అదే పాపంలోకి వెళ్ళిపోతావని దేవుడి వాక్యం ఇక్కడ సెలవిస్తుంది కాబట్టి మనం ఏం చేయాలా నిత్యము మనం పరిశీలించుకోవాలా మనలో ఈ గుణాలు ఉన్నాయా లేవని నువ్వు పరిశీలించుకోపోతే పరీక్షించుకోపోతే నీ యొక్క గుడ్డితనం వల్ల దేవుని స్వరం నువ్వు వినలేవు దేవుని విధానాలు చూడలేవు ఆయన ఆజ్ఞ ఎందు గ్రహించలేవు నువ్వు లోకంలోనే ఉంటే లోక సంబంధ లోక సంబంధమైన దయ్యాలు లోక సంబంధమైన రోగాలు ఇవన్నీ నిన్ను ముడితే అప్పుడు నీ పరిస్థితి ఏంది కాబట్టి మనమంతా ఏం చేయాలా జాగ్రత్త పడాలా నిత్యం యొక్క మనం ఏం చేయాలా జ్ఞాపకం చేసుకోవాలా ప్రతి దినం జ్ఞాపకం చేసుకోమని చెప్తుడు మనం బ్రతికున్నంత కాలం ఒక దినము రెండు దినాలని కాదు నిత్యం అంటే నువ్వు ఎంతకాలం ఈ లోకంలో ఉంటావు అంతకాలం ప్రతి దినం మనం వీటిని జ్ఞాపకం చేసుకోమని చెప్తున్నాడు పదాలు వచ్చిన మేము చూస్తుందంటే ఎలయనగా చమత్కారంగా కల్పించిన కథలను అనుసరించి మన ప్రభువైన ఏసుక్రీస్తు యొక్క శక్తిని ఆయన రాకడానికి మేము మీకు తెలుపలేదు కానీ కాబట్టి చమత్కారంగా అంటే వాళ్ళ ఊహలను బట్టి వాళ్ళు ఊహించుకొని చెప్పట్లేదు ఈ యొక్క శిష్యులు ఈ సీమను అపోస్తులైన పేతులు ఏం చెప్తుండంటే ఆయన ఊహించుకొని చెప్పట్లేదు ఆయన సజీవ సాక్ష్యంలో ఆయన చూచింది ఆయన మనకు చెప్తున్నాడు ఆయన రాకడికి కాబట్టి మనము చూడాల మరియు పంతొమ్మిదో వచనం చూస్తే మరియు ఇంతకంటే స్థిరమైన ప్రవచన వాక్యం మనకు ఉన్నది తెల్లవారి వేకువ చుక్క మీ హృదయంలో ఉదయించు వరకు ఆ వాక్యము చీకటి చోటును వెలిగించు దీపమై ఉన్నట్టున్నది దాని ఎందు మీరు లక్ష్యం ఎడల మీకు మేలు కాబట్టి ఈ దినం నువ్వు చీకటిలో ఉంటే ఈ దినం ఈ గుణగాణాలు నువ్వు కలిగి ఉంటే ప్రభు నిన్ను హెచ్చరిస్తుండే తండ్రి కాబట్టి మనం పరిశీలించుకోకపోతే పరీక్షించుకోకపోతే ఈ వాక్యం నువ్వు స్వీకరించకపోతే నువ్వు ఇంకా చీకటిలోనే ఉండిపోతావు నువ్వు చీకటిలో ఉండిపోతే ఏమైపోతుంది ఈ చీకటి తెగులన్నీ నిన్ను చుట్టుముడతాయి ఈ లోక సంబంధమైన శ్రమలు బాధలన్నీ నిన్ను ముడతాయి కాబట్టి ఈ యొక్క వాక్యం నువ్వు దాన్ని స్వీకరిస్తే నీకేమవుతుందంట వెలుగుంచు దీపమైపోతుందంట కాబట్టి నువ్వేమైపోతావు వెలుగు అయిపోతావు కాబట్టి దాని ఎందు మీరు లక్ష్యం ఉంచిన ఎడల మీకు మేలు కాబట్టి ఇప్పుడు ఈ వాక్యాన్ని మనం స్వీకరించి దాన్ని మనం ఇష్టపడి దాన్నేమి మనం పాటిస్తే మనకి మేలు కాబట్టి కీడు మనకు రాదు కాబట్టి మనం ఈ లోక సంబంధమైన గుణగాలు కాకుండా తండ్రిని పోలిన గుణగాలు మనం కలిగి ఉండాలా మనం ఎప్పుడు తండ్రిని పైననే వెతకాలా ఎందుకంటే తండ్రి పైననే ఉన్నాడు కాబట్టి నువ్వు పైన వెతికితే తండ్రి కనిపిస్తాడు ఆయన ఆలోచనలు నీకు కల్పిస్తాయి ఆయన విధానాలు ఆయన యొక్క నీకు అర్థమవుతుంది లోకాన్ని నువ్వు వెంబడిస్తే లోకంలో ఉన్న శరీరం లోక సంబంధమైన గుణగణాలన్నీ మనలో మనం వృడ్డివాల్యమైపోతాము దూరదృష్టి లేని వాళ్ళం కాబట్టి మనం తండ్రిని మనం ఎప్పటికీ చూడలేం మనం ఆ చీకటిలోనే ఉండిపోతాము ఆ చీకటిలోనే నాశనం కానీ మన దేవుడు మన ప్రభు మన తండ్రి ఈ రోజు మనల్ని చీకటిగా ఉండడానికి ఇష్టపడట్లేదు మనల్ని వెలుగుగా మారుస్తానంటున్నాడు కాబట్టి మనము పరిశీలించుకొని మనము పరీక్షించుకుంటే ఈ మధ్యాహ్న కాలం సమయంలో ఏమైనా ఒకవేళ ఈ గుణగాణాలు మనం కలిగి ఉంటే మనం విడిచిపెట్టాలా ఇరవయో వచనం బ్రదర్ ఒకడు తన ఊహను బట్టి చెప్పుట లేఖనములో ఏ ప్రవచనము పుట్టదని మొదట గ్రహించుకుని వలను వచనం ఎలయనగా ప్రవచనము ఎప్పుడూ మనుషుని ఈచ్చను బట్టి కలగలేదు గాని మనుషుల పరిశుద్ధాత్మ వలన ప్రేరేపింపబడిన వారై దేవుని మూలంగా పలికిరి కాబట్టి ఒకటి ఊహలను బట్టంటే నీ సొంత జ్ఞానంతో నీ సొంత తెలివితేటలో ఈ యొక్క ఆదికాండం నుంచి ప్రకటన గ్రంథం వరకు ఉన్న లేఖనములు ఏవీ పొందుపరచలేదు మనుషుల యొక్క ఆలోచనలు మనుషుల యొక్క తలంపులతో మనుషుల యొక్క జ్ఞానంతో ఈ లేఖనములన్నీ పొందుపరచలేదు ఎలా పొందుపరచబడింది మనుషుల ఈచ్ఛను బట్టి అంటే మనుషుల యొక్క విధానాలను బట్టి వాళ్ళ యొక్క సొంత తలంపుల కోసం దేవుడి యొక్క ప్రవచనములను ఈ లేఖనంలో మనకి పొందుపరచలేదు కానీ మనుషుల పరిశుద్ధాత్మ వలన ప్రేరేపింపబడిన వారై దేవుని మూలముగా పలికిరి కాబట్టి ఆయన పరిశుద్ధాత్మలు ఎవరైతే ఈ యొక్క ఆదికాండం నుంచి ప్రకటన గ్రంథం దాకా రాసిన ఆయన భక్తులు ఆయన ప్రవక్తలు ఆయన ఆత్మ పరిశుద్ధాత్మ వాళ్ళు పొందుకొని ఆయనలో ఆత్మలో పరవశించి ఆయన దగ్గర ఉండి ఆయన చెప్పింది వచ్చి వీళ్ళేం చేశారు పలికారు కాబట్టి నువ్వు ఈ రోజు పరిశీలించుకోవాలా నాకు ఎందుకు ఇంకా బైబిల్లో ప్రవచనాలు అర్థం కావట్లేదు ఇంకా నాకు ప్రవచనాలు అర్థం కాలేదంటే నీలో పరిశుద్ధాత్మ లేదు నీలో పరిశుద్ధాత్మ ఉంటే ఆయన పరిశుద్ధాత్మ వలన ప్రేరేపించి ఇవి రాసిండు కాబట్టి నువ్వు పరిశుద్ధాత్మ పొందుకుంటే నీకు ఎందుకు అర్థం కాదు నువ్వు పరిశుద్ధాత్మలో నువ్వు ఉంటే ఆయన ఆత్మను నువ్వు ధరించుకొని ఉంటే ఆయన ఆత్మ ద్వారానే ఇవన్నీ రాసిండు ఆది కాండం నుంచి ప్రకటన గ్రంథం దాకా కాబట్టి నీలో పరిశుద్ధాత్మ దేవుడు ఉంటే నీలో పరిశుద్ధాత్మ ఉంటే నీకు ఎందుకు ఈ అర్థం కాదు కాబట్టి నువ్వు ఇంకా లోకంలోనే ఉన్నావు లోక ఆశలతో ఉన్నావు లోక మాన్యంలో ఉన్నావు పైన చెప్పిన గుణగాణాలు ఇంకా నీలో కలిగి ఉన్నావు కాబట్టి నువ్వు చీకటిలో ఉన్నావు కాబట్టి ఆయన పరిశుద్ధాత్మ ఏదైతే ఇచ్చిండో తండ్రి అవి నువ్వు చూడలేని స్థితిలో నీ కళ్ళు ఏమైపోయినాయి రుడ్డివాడి అయిపోయినావు నువ్వు ఈరోజు తండ్రి నువ్వు గుడ్డివాడు అయిపోయినావు కాబట్టి మనం ఆయన ప్రవచనాలను అర్థం చేసుకోవట్లా మన ఆత్మీయజీతలు ఇంకా మనం ఎదుగుదల లేదు ఇంకా మనకి ప్రవచనాలు అర్థం కావట్లే ఇంకా ఆయన మర్మాలు సత్యాలు మనం ఇంకా గ్రహించలేకపోతున్నాం అంటే మనలో ఇంకా లోకమాల్యం ఉండడం వల్లనే ఎప్పుడైతే నువ్వు సంపూర్ణంగా పరిపూర్ణంగా తండ్రిని స్వీకరించి సమర్పించుకుంటే ఆయన వెలుగు అంటే ఆయన పరిశుద్ధాత్మ నీలో ఉంటే ఇవన్నీ ఆయన పరిశుద్ధాత్మతోనే రాపించుండి ఆయన భక్తులతోటి కాబట్టి నీకు ప్రతి ప్రవచనం అర్థమవుతుంది కాబట్టి మనము ఈ మధ్యాహ్న కాల సమయంలో మనల్ని దేవుడు ఏమంటాడు ఆయన అమూల్యమైన అత్యధికమైన వాగ్దానాలు మనకి ఇచ్చిండు తండ్రి ఎందుకు ఇచ్చాడు ఆయన మనల్ని ఎంతగానో ప్రేమించిండు తండ్రి ఆయన పోలిక వల్లే మనల్ని నిర్మించుకున్నాడు మనల్ని ఆయన ఎంతగానో ఇష్టపడి మన తండ్రి కాబట్టి నువ్వు ఎలా ఉండాలని తండ్రి ఇష్టపడ్డాడు కాబట్టి ఆయన నీకు అత్యధికమైన అమూల్యమైన వాగ్దానాలు ఇచ్చాడు కాబట్టి నువ్వు వాటిని అనుసరించి పాటించి నడుచుకుంటే ఏమవుతావు నువ్వు నువ్వు తండ్రి దగ్గర ఉంటావు ఆయన కుడి నువ్వు కూర్చుంటావు అంటే మనం చూస్తాము తండ్రి ప్రేమ ఎంత ప్రేమ కాకపోతే ఆయన ఆయన వెతికితే ఆయన ఏమంటు ఆయన సింహాసనం మీద నీకు స్థానం ఇస్తాను అంటున్నాడు అంటే నిన్ను ఆయన ఎంతగా ప్రేమించు ఆయన పక్కన నిన్ను పెట్టుకుంటానంటే మనం ఏం చేస్తున్నాము ఆయన పక్కన ఉండేది వదిలిపెట్టేసి లోకమాలిన్యంతో లోక సంబంధమైన గుణగణాలతో మనం ఉంటే ఆయన సింహాసనం పక్కన మనం కూర్చోగలుగుతామా ఆయనతో మనం ఉండగలమా ఆయన రాజ్యంలో మనం ప్రవేశిస్తామా కాబట్టి తండ్రి పైన వెతికితే మనకి లోకంలో ఉన్న మాలిన్యం మనకు అంటదు కాబట్టి మనకి అత్యధికమైన అమూల్యమైన వాగ్దానాలు అనుసరించండి తండ్రి కాబట్టి పరిశుద్ధాత్మ నీలో ఉంటే ఆ అత్యధికమైన అమూల్యమైన వాగ్దానాలు నీకు అర్థమవుతాయి వాటిని నువ్వు స్వీకరించి పాటించి ఆయన చెప్పిన లేఖనములను ఆయన పరిచిన పత్రికలు నువ్వెం తెస్తావు వాటిలో నువ్వు బలపడి ఏం చేస్తావు అనేకులకు అవి ప్రకటిస్తావు అక్కడ తండ్రి కార్యం జరుగుతుంది నువ్వు ప్రార్థన చేస్తే తండ్రికి చిత్తమైన ప్రార్థన ఏదైనా కానీ అది ఖచ్చితంగా జరుగుతుంది తండ్రికి చిత్తము కాని నువ్వు ఎంత ప్రార్థన చేసినా నీ జీవిత కాలం అంతా నువ్వు ఎంత తపస్సు చేసినా దానికి కార్యం రాదు ఎందుకంటే మన ప్రార్థనలో స్వార్థం ఉండకూడదు ఆయన మన ఎంతో ప్రేమ చూపించండు నిస్వార్థమైన ప్రేమ చూపించండు నిస్కల నిస్కలంకమైన ప్రేమ చూపించండు మన తండ్రి కాబట్టి మనం స్వార్థంతో ఉంటే మనం లోక ఆశలతో ఉంటే మన ఆయన ప్రేమ మనలో ఉండదు అందుకే అంతే దినాల్లో అనేకుల్లో ప్రేమ చల్లారిపోతుందంటే ఎందుకు అక్రమం విస్తరించడం వలన అక్రమం ఎలా విస్తరిస్తుంది ఆయన వాక్యాలను ధృవీకరిస్తే ఆయన వాక్యాలు విడిచిపెట్టి లోక సంబంధమైన గుణగాణాలతో నువ్వు వెళ్ళిపోతే ఆయన వాక్యం నీలో లేకపోతే అప్పుడు ఈ లోకంలో ఉన్న దయ్యాలు వచ్చి ఈ లోకంలో ఉన్న శక్తులు వచ్చి నీలో ఉంటే నువ్వు అప్పుడు ఎలా అప్పుడు నీలో ప్రేమ ఉండదు తండ్రి ప్రేమ నీలో ఉండదు కాబట్టి నువ్వు శత్రువును ప్రేమించలేవు నీ ఇరుగు పొరుగు ప్రేమించలేవు ఆయన ప్రతి ఒక్క ఆజ్ఞను అనుసరించి నడుచుకోలేవు కానీ నువ్వు ఆయనను ఎప్పుడైతే నువ్వు ఆయన వాగ్దానాలు స్వీకరించినావో తండ్రి నీలో ఉంటాడు కాబట్టి నువ్వు శత్రువును కూడా ప్రేమించగలుగుతావు కాబట్టి మనం ఈ అంత్యజాల్లో ఈ శ్రమల కాలంలో మనం ఉంటున్నాం కాబట్టి తండ్రి మనకు ఇవి నిత్యము జ్ఞాపకం చేసుకోమంటున్నాడు ఎందుకంటే మనం సేవలో బలంగా వాడబడాలా ఆయన పిలుపుకు తగినట్టు మనం జాగ్రత్తగా జీవించాలంటే మనం వీటి విషయంలో నిరంతరం జ్ఞాపకం చేసుకొని జాగ్రత్త పడాలా నువ్వు ఇవి జాగ్రత్త పడలేకపోతే ఆయన రాజ్యంలో ఆయన ఏర్పరిచిన రాజ్యంలో నువ్వు ఉండలేవు ఈ లోకంలోనే ఉండిపోతావు ఆయన లోక సంబంధమైన వాటిలోనే నువ్వు నాశనం అయిపోతావు కాబట్టి ఇప్పుడు మనం ఈ మధ్యాహ్న కాలం సమయంలో మనం తండ్రిని మనకి హెచ్చరించండు కాబట్టి ఆయన పట్ల మన విధేయత చూపించి ఆయనకి లోబడి మనం సంపూర్ణంగా పరిపూర్ణంగా ఆయనకు సమర్పించుకుంటే తండ్రి నిన్ను ఎందుకైతే ఆయన నిన్ను పిలిచిండో నీ ద్వారా అనేకులు రక్షణలోకి వస్తారు కాబట్టి ఇంతకాలం మనం అది చేయలేదు ఎందుకంటే మనం అంతా పాప బంధకాల నుంచి వచ్చిన కాబట్టి తండ్రి పిలిచినప్పుడు ఆయన పిలుపు తగినట్టు మనం జీవించాలా జాగ్రత్త ముందుకు వెళ్ళాలని పరిశుద్ధుడా మహోన్నతుడా ఏసయ్య నీకు వందనాల ప్రభానయన నా తండ్రి నీకు స్థుతులు స్తోత్రములు ప్రభా తండ్రి అవును ప్రభా వేస్తాయా మీరు మాకు అత్యధికమైన అమూల్యమైన వాగ్దానాలను అనుగ్రహించినారు ప్రభా తండ్రి కాబట్టి వాటిని మేము అనుసరించాలా పాటించాలా అవి పాటించకపోతే మేము భ్రష్టలమైపోతాం తండ్రి కాబట్టి ప్రభా నాయన తండ్రి మీరు ఏ చెప్పినారో ప్రభా ప్రతి ఒక్క వాక్యము ప్రభా ప్రతి ఒక్క లేఖనం ప్రభా కేవలం ప్రభా తండ్రి నీ పరిశుద్ధాత్మ వలనే మాకు అర్థమవుతుంది ప్రభా కాబట్టి నాయన మాలో ఆత్మ ఆరిపోయి ఉంటే ప్రభా ఈ పరిశుద్ధాత్మ అభిషేకం మాకు మమ్మల్ని ప్రభా ఎంతకాలం కాచి కాపాడి సజ్వలేపలో ఉంచినందుకు నీకు వందనాలు కృతజ్ఞత స్థుతులు స్తోత్రము నజరేడైన ఏసు క్రీస్తు పరిశుద్ధ నామం పేరిట ప్రార్థించి వేడుకుంటున్నాను తండ్రి ఆమెన్ స్తోత్రం ప్రభా పరిశుద్ధ ఏసే మీకే బంధనాలైన ప్రభా ఈ ఉదయకాలం నుంచి ఇంతవరకు మీరు మమ్మల్ని కాచి కాపాడే ప్రభావ మీ యొక్క తన్మలు ఇప్పుడు ఆరుదండల తన్మల్ సమయం గడిపే అవకాశాన్ని మీరు మాకు ఇచ్చారు మీకు వననాలు కృతజ్ఞతలు అర్పించుకుంటున్నాం ముఖ్యంగా తండ్రి ఓ ప్రభావ మీరు మాత్రం మాట్లాడుతున్నారు యుగ సమాప్తిలో మొదటి పితు పత్రిక ద్వారా నేను ప్రతి వారి పిలుపును ఏర్పాటును నిశ్చయం చేసుకోనున్నారు ప్రభావ లేకపోతే పోగొట్టుకుంటారు అన్నారు నేను కాబట్టి నేను ఒకసారి రక్షణ పొందితే సరిపోదని వాక్యం చెప్తుంది ప్రభావ చాలా మంది క్రైస్తవులు మేము రక్షణ పొందినాం కాబట్టి మేము రక్షణ పొందాం ఎట్లనే పరిలోకం పోతాం అనుకుంటున్నారు ఆ పిలుపును ఏర్పాటుని నిశ్చయం చేసుకోకపోతే రోజు రోజుకి అలా పోయే అవకాశం తగ్గిపోతుందని మీరు మాకు కాబట్టి మేము జాగ్రత్తగా పరిశీలిస్తూ ప్రార్థన పూర్వకంగా ఉండేలాగినా సేపండి ఎవరి మీద ద్వేషం లేదు ఎవరి మీద తమ సహాయం లేదు ప్రభావ ప్రతి ఒక్కరిని మేము కాబట్టి మీరు చూపించిన ప్రేమనే మీ మిత్రులకు చూపించాలా మా స్థానంలో మీరుంటే ఏం చేస్తారో మేము అదే చేయాలా మా స్థానంలో మీరుంటే ఏం మాట్లాడతారో మేము అదే మాట్లాడాలా అటువంటి క్రైస్తవ కలిగిన మనసు మాకందరికి కనుగరించి నడిపించమని ప్రార్థిస్తాం మేము ఉంటుంది ఖచ్చితంగా కాలమే ప్రభా క్రైస్త జీవితం గ్రహించలేకపోయింది కాబట్టి శ్రమల పాలైంది నేను కని మేము దాన్ని గ్రహించి జాగ్రత్త పడ్డగలం కాబట్టి మీరు మమ్మల్ని కాపాడినారు అవును ప్రభావ మొదటి తెలిసిన రాష్ట్ర పత్రిక మొదటి అధ్యయనంలో మీరు మాట్లాడుతున్నారు ప్రభా మిమ్మల్ని మీ రక్షణ మార్గంలో ఉన్నవారు మిమ్మల్ని ప్రేమించే మీరు ఖచ్చితంగా ఏకతన్ మళ్ళీ ఉగ్రత దినంలా కాపాడుతున్నారు నేను కాబట్టి ఈ దినం మమ్మల్ని కాపాడనారు మీకు ఎంతో వదనాలు కాబట్టి మేము నిర్లక్ష్యం లేకుండా భయంతో మీ ఎంతో భయముతో కలిగి ముందు పోలాగిన మరి విశేషంగా ఇతరుల బాగోబులు ఆలోచిస్తూ ముందు పోయే సేవకులుగా తయారు చేయమని వైరస్ బారిన పడిన వారని స్వస్థపరచండి తండ్రి నిర్లక్ష్యంగా ఉన్న డాక్టర్లతో మాట్లాడండి ప్రభ ఓ ప్రభావ మీ యొక్క నీతి సత్యాన్ని ప్రకటించి నర్సెస్ తయారు చేయమని ప్రార్థిస్తున్నాం ఇది మంచి అవకాశం నర్సెస్ వారి జీవితంలో ఎప్పుడు అవకాశం నైనా వారు సువార్త ప్రకటిస్తే ఇటువంటి టైంలో ఆ కోవిడ్ పేషెంట్స్ అందరూ రక్షణ పొందుతారు కనికరించి వాళ్ళకి అటువంటి ప్రేరేపణ దయచేయమని ప్రార్థిస్తున్నాం ఆటంకపరుస్తున్నాం యుగ ఏసాన గద్దెస్ని విడిచిపెట్టు నర్సెస్ నిశానికి ప్రభు మీరేమే మీ కొరకు మమ్మల్ని పెట్టుకోమని ఇంకా రాని వారి నడిపించమని బ్రాహ్మణి వాక్యంగా పిలుపు ఏర్పాటు నిశ్చయంగా చేసుకోవాలా అలాగే ఆ పేతులు ప్రభావ సదులని వ్యక్తి అలాగే అపోసర ప్రభావం సదులేని జ్ఞానం ఎట్లా వచ్చింది అలాగే పేరుకు ఆకర్షించింది మాకు జ్ఞానం ప్రేమ మా ఉదయంలో తొంగి పారాలా అలాగే దయాకరంగా ఉండాలా ఆత్మ ఫలంబలు ఉండాలా అలాగే అపతి లేఖను పరిహాలా యసుప్రభ దాన్ని గ్రహించాలా మేము ప్రభా భయం భక్తి నడవాలా ఇతరులు నడవాలా అలాది అనాది అంతమైన వాక్యం మా పెట్టి దాన్ని నమ్మలేసుకొని దాన్ని పరిచి ముందు ఎంత స్నానం చేయండి నా దీవానికి చూద్దాం మీ దినం నా ప్రేడానికి మీరు రక్షించుకుంటూ ఎందుకంటే మీ ఆలోచన తలం ద్వారా ఉండవు మా అది దేనికి పనికిరాని ఏ ఆ పెంట కుప్పండు ఉంటావు అలాగే మీ మన్న భూ మీ రక్తం కొడికి అలా నేను నిలబెట్టుకుంటే అందుకని నీకు సూత్రాలు చేస్తాం నా దేవా దయా కంకరం ప్రేమ ఉండాల అలా లియ నా దేవానికి శోతం అలానే నా ఏర్చలని ప్రేమించమరు అలా ఏషియా గంధంలో అలాది ప్రేమ గర్వ ప్రభావ అలాది ఆ ఆ కలవరి మాలోభి అందరిలో ప్రేమ నా దీవానికి శోతం ఆ ప్రేమ ఓ ప్రేమ అన్ని తాల్చది అలాని అతిశీ ప్రేమ మాకు దయచేయండి నా దీవానికి శోతం చేస్తాం నా దేవా ఇగో ప్రార్థం ఇది మా వాళ్ళ కాదేశావా మీరే నిలబెట్టుకుండరు అలా నా దీవానికి శోకం ఈ ప్రార్థన హరత ఈ రక్షణ రహత ఇచ్చినందుకు సూత్రాలు చేస్తాం నా ప్రియవానికి సూతం మా పళ్ళొక ప్రియరాజా అలాది మీ పాద దగ్గర మొరబెడతాం మా ప్రజల్ని మీరు జ్ఞాపకం చేసుకోండి న్యాయస్థాన మీరు జ్ఞాపకం చేసుకోండి ఈ ప్రజల్ని మీరు శ్రమించండి నా ప్రభావం శ్రమించే దేవుడు మీ దగ్గర పాప సమాప్తం ఉంది ఎవరి దగ్గర లేదు సో ప్రభా అలాదిగా మీరే దేవుడు అలాది మా ప్రజల దేశం ప్రజల్లో బెడ్ ఉన్న జ్ఞాపం వాళ్ళ ఉదయం తినవండి వాళ్ళ పట్టిన పీరిసీ వైరస్ ని వేసినలా గద్లించండి వేసినా విడిపరుచుకోవడం దేవామి కారం చేయండి చీకటి నుంచి విడిపించండి ఆ చీకటి గుడ్డు నుంచి విడిపించండి వాళ్ళ పాపం క్షమించండి వాళ్ళ బెడ్ని గంచి ప్రతి హాస్పిటల్ ప్రభా విడుదల పొందారా ప్రజలను బయటికి రావాలా రక్షణ పొందారా డాక్టర్ల ప్రేమ జ్ఞానం పెట్టి కఠినం ఉందండి ఏముంది నిజం పొందాలా డాక్టర్ మీరు రక్షణ పొందరా దేవా మీరు ఖరించండి మీరు ఆకర్షించుకో ఎవరు రావడం చేస్తారు ప్రభా నర్సులు ముట్టం తాకె ఎంతో క్రిసం నర్స్ ఉన్నారు వాళ్ళతో ప్రభా ప్రవచరం డాక్టర్ బీ ఉన్నారు వాళ్ళ స్వార్థ చెప్పారా మీరు మాట్లాడండి అనేక పేషెంట్ రక్షణ పొందాలా విడుదల పొందాలజీవానికి ఆ ప్రకారం సిలిండర్ అయిన కానీ ప్రభా మన ఏది ఉంది కానీ వాళ్ళ మెడిసిన్ వాళ్ళు దొరకాలా కానీ ముఖ్యం మీరు ఆమోదిస్తున్నది స్వచ్ఛ జరిగితే రేసు ప్రభావ అలాది అందరి రక్తం పొచ్చే ఈ ప్రజల్ని మీరు డాక్టర్ చేసి రక్షణ నడిపించి కోవిడ్ పేషెంట్ వైరస్ ని విడిపించండి రేషప్రభా ఏది ప్రజలు విడుదల పోరాడా ప్రభావ నువ్వు కానీ కోవిడ్ పేషెంట్ వాళ్ళ ప్రభా కళం నుంచి వాళ్ళ విడిపోయి కుటుంబం నుంచి మొరు పెడుతున్నాం వాళ్ళ మీద చేయండి ఏం కావాలో సాయించండి అందరూ ఇల్లు అమ్ముడుపోయినారు రెస్ప్రభా వాళ్ళవి ఆదరించండి అలాది అదుఖం తొలగించి డబ్బులు బుల్ ఎక్కువ మీరే స్నాయం చేసి స్నానం చేసి వాళ్ళవి రక్షణ దండి నా ప్రియుని శృతం శృతం వాటిపై నుంచి ప్రాదేశం ఎంతో వాటిపైకి వైరస్ పట్టింది వాళ్ళవి స్వసంపాచండి ఆత్మ తెలవని వాళ్ళవి రక్షణ పొందాలా అస్థితి పీడ రక్షణ పొందాలా సిల్వలో రక్షణ అందరూ పొందాలి సో ప్రభావ నాది మా ఎంతో మంది నా ప్రియు నుంచి నేను మూరబెడతాను నా ప్రభావాలు జ్ఞాపకం చేసుకోండి అలాది నాది వాళ్ళు నిద్రిస్తూ నీ దగ్గర నా ఇలువై కుటుంబం మీద ఆదరించండి నీ ఆత్మ కుంభరించని ఆదరణ నీ దగ్గర శాంతి నీ దగ్గర మనుషుల ఆదరణ కొంతదా ఉంటుంది అసలు నీ ఆర్ధన నిజి ఉంటుంది వాళ్ళ ఆదా ప్రేమ పెట్టి వాళ్ళకి కావాలో సాయం చేయండి ఆరా మీకు సాయం చేయండి రైసకిందం వాళ్ళ మీ ప్రభావ పరిశదాత్మక నేను సేవ చేసి సాయం చేయండి నా ప్రియాన్ని సూత్రం చేసాం ఈ దేశంలో ప్రభావం నుంచి మూర పెడతాం వాళ్ళకు నీ ఆలోచన దొరకని మీ నిలబెట్టిన మీ ఆలోచన దచ్చని వాళ్ళ ఉదే ఖర్చులను దయ్యాన్ని చేసిన గర్తి చేసినారు దైవానికి ఈ సమయం వాళ్ళు ముందు రావాలా వాళ్ళ జ్ఞానం తెచ్చని ఎంపీనే కానీ ప్రైమ్ మినిస్టర్ కానీ లీడర్ని కానీ అన్నది వాళ్ళ మీ నిబిడ్ రక్షణ పొందాల ప్రభావ మీరు కారణం చేరుపు జ్ఞాపకం చేసుకోండి పది బిడ్డ ప్రభావ ప్రేమ జ్ఞానం తెచ్చండి మీ ఆత్మ నిర్భిత చేయండి పతి కుటుంబం బిడ్డ చిన్న బిడ్డ ప్రేమతో నింపండి ప్రసి దాఖలు నింపి ప్రతి కుటుంబం సేవ చేయాలి మీరు కనిచేసి ఈ వైరస్ని కాచి కాపాడండి నా రాజ్యానికి వందలే సుప్రభ అలా ఆసుప్రభ అన్న ముట్టం తాకండి ఆరోగ్యం తెచ్చి బలం తెచ్చని శక్తి తెచ్చని చేసు నా ప్రభానికి పొందాలే సుప్రభా నాకు ఇంకా సత్యాన్ని చరిపించండి ఆ సత్యాన్ని ప్రభావ మాకు బయలుపెత్తునికి వందలే సుప్రభ ఆ సత్యాన్ని నమ్మి కరీక్షిస్తాం అలాది అక్క ముట్టం తాకండి అక్కడి వాక్యం చెప్పాలా అలాది అసిద్ధి ఆత్మ నుంచి బలం తొనిపి పిల్లలు నీ చేత బలవంతు కావాలా నీ ఆత్మ జ్ఞానం తొనిపి వాళ్ళ స్టడీలో వాళ్ళ ఏముందో మీ చెప్పిన పెట్టి అన్న ఎంతమంది కుటుంబంలో వాళ్ళవి కుర్చు వాళ్ళవి సరస్వత రావాలా ఎంత దగ్గర అందరి దగ్గర రావాలి అందరి నీ శిష్యులు కావాల నీ సేవ చేయాలా వాళ్ళి చుట్టూ అన్ని కానించండి వాళ్ళ పిల్లలు అందరూ రక్షణ పొందాలా అలాగే చక్రవతి కూర్చొని తాకండి మీ జ్ఞానం బలం తొనిపి వాళ్ళ డైరీ తాగి వాళ్ళ నుంచి అలాగే ఆ శరీం కాదు ప్రభా అలాగే అభుదాల పోయి వాడుకుంటా విశావం ప్రభా ఆయనవి వాళ్ళ వల్ల చాలా భార్య సంతాన కలిసి ప్రశ్నలు వాడుకొని వాళ్ళ కుటుంబం ఎంత వైరస్ నుంచి విడిపించి నా దీవానికి స్వతంత్రం చేసాం ఎంత ప్రేమ పెట్టిారు వాళ్ళ నుంచి ప్రార్థి ఎవరు సీరియస్ స్వస్థపరిచి ఆదరించి వాళ్ళ పాప శ్రమించి వాళ్ళవి పప్పచ్చి ఇక్కడ సాక్ష్యం చెప్పాల ఆత్మ జ్ఞానం తోటి వాళ్ళవి విడిపించి అందరి రక్షణ పాలు నడిపించి మీరు ఆకలి మీ సేవలో బలమైన సాధ వాడుకొని ఆ రోజు చేతులకు వాడుకున్నాం చేతులు మీ గుణగాలను తనిపించినాం పర్షు జీ ప్రభా ఈ మధ్య కాల సమయంలో ప్రభా మాకు అవకాశం ఇచ్చిన వందనాలు ఎస్ ప్రభా వాక్యందర మీరు మాత్రం మాట్లాడారు మా వాక్యాన్ని ప్రభా నీకటి పళ్లింపజేసి ప్రభావ ప్రతి జీవితంలో వాక్యం నెరవేరే రాకుండా సాయం చేయండి ఇవానికి ఎంత వందనాలు మా పిలుపులు తీర్మానాన్ని మేము ఏర్పరచుకోవాలి ఈసూప్రభా నీకు ఎంతో వందనాలైనా మేము దృఢంగా ప్రభావ దాన్ని నిశ్చయించుకుని దాని దాన్ని దాని దాన్ని అనుసరించుకుంటూ మేము నడవాలా యశు ప్రభావ మీ యొక్క నడిపించిన విషయా నీకు వదనాలు వాక్యం మాట్లాడిన బట్టి విధానాన్ని నీకు వందనాలైనా తండ్రి ఈశు ప్రభా గొప్ప తండ్రి వచ్చిన ప్రతి ఆశ్రయించండి ప్రభావ ఇంకా గల మెసేజ్ లాక్కరండి ప్రతి అట్టంగాన్ని మీరు కొట్టివేయండి ఓ అద్భుతకరుడా ఆశ్చర్యకరుడా నీకు లెక్క ఈ వదనాలైనా ఆత్మస్వరూప తీవ్ర తండ్రి నేను ఈస మీ ఆత్మతో నింపండి దేవానికి ఎంతో పొందునాను నీకు కలిగిన మనసు నీకు కలిగిన ప్రేమ కలిగి ఉండాలా నీలాంటి తగ్గింపు జీవితం మేము కలిగి ఉండాలా ఇస్తు ప్రభా దేవాళ్ళ ఇంకేమైనా నీకు అసహకర్యంతో దాన్ని తీసివేయండి మీ రక్తంతో మమ్మల్ని కలిగి శుద్ధీకరించండి ఇస్తు మా నడవడి అంతటిలో మీ అధికారం కుట్రం ఇస్తు ప్రభా మీ చిత్తాంతరంగా నడిపించండి ఇస్తు ప్రభా దేవా మీ సేవ మేము చేయాలా అనేకులను రక్షించాలా దేవా మా దేశాన్ని దేవా మా దేశంలో ప్రభా ప్రతి ఒక్క తుఫాన్ని గర్ధించండి ప్రభావ యొక్క వైరస్ ని మీరు గద్దించండి నా యొక్క ఫంగస్ ని మీరు గద్దించండి దేవా ప్రతి ఆటంకాన్ని కొట్టివేయండి దివా అనేక అనేక కుటుంబాలు అనేక ఇండ్లలో వేస్తారు ఈ రోజు రోదన అందిస్తారు ప్రభావ చెప్పలేని బాధ వేదన అందిస్తాయా తండ్రి కేవలం మీరే తీర్చగలరు తండ్రి నేను ఇస్తే ప్రభావ పాపాలను క్షమించండి వాళ్ళ దోషాలను క్షమించండి వేసే వాళ్ళని ముట్టండి తండ్రి వాళ్ళ హృదయాలను ముట్టండి దివా వాళ్ళ మను వేదన కొట్టివ్వండి తండ్రి వేసేవా యొక్క ప్రభావ నర నరాల మీ రక్త ప్రక్షణం తను తెస్తే ప్రభావ మందులు కాదు ఇస్తే ప్రభా మీరు ముట్టండి స్వస్థపరచండి ప్రతి బలహీనతలు కొట్టివేసి మీ శక్తి మీ బలం తనింపండి దేవ ఎవరికైతే డబ్బు కొరతుందో డబ్బు వాళ్ళకి దయచండి తిండి ఆక్సిజన్ కావాల్సిన ఆక్సిజన్ దండి శుప్రభ బెడ్ కావాల్సిన బెడ్ తెచ్చండి దేవానికి ఎంతమంది నాళ్ళైనా అనేక మంది ఆహారం లేకుండా ప్రభా బాధపడుతున్నారు ఆహారం కూడా దయచండి శుప్రభ జాబు జాబ్ తెచ్చండి శాలరీస్ లేకునిస్తాయా గొప్ప దివా వాళ్ళ కుటుంబంలో శాంతి సంబంధం తెచ్చండి ఇంతమంది అయితే ప్రభా వాళ్ళ బంధుమిత్రులు కోల్పోయి ఉన్నారు ఇస్తే ప్రభా ఇంతమంది అయితే వాళ్ళ ఇంట్లో కోల్పోయి ఆ కుటుంబాలను మీరు ఓదార్చండి దివా దాని మంది పిల్లల్ని కోల్పోయినారు అనేక తల్లి పిల్లలు తండ్రి కోల్పోయినారు దివా అనేక వాళ్ళ బంధుమిత్రులు వాళ్ళ వాళ్ళ యొక్క ప్రభా కుటుంబస్తులను కోల్పోయినారు ఇస్తే ప్రభ దేవా కుటుంబాలకు సమాధానం దచ్చి శాంతి దయచేసి ముఖ్యంగా రక్షణ మార్గం నడిపించండి దేవా మీరు ఉదార్చండి తండ్రి నైనా ఇస్త ప్రభా ఈ మరణ కాండా మీరు ఆపండి ప్రభాం నైనా మీ యొక్క మీ యొక్క కృపను చూపించండి మీ ప్రేమను చూపించండి దీవా వ్యాక్సిన్ విషయం ప్రయోజనాం ఆ వ్యాక్సిన్ మీ రక్త ప్రోక్షణ దయచండి కానీ నైనా ఇస్తే అనికెత్తు పొందునాను ద్వారా ప్రభా ఎవరి ప్రాణం పోనీకి వీళ్ళేదు ఎవరికి ఎటువంటి సైడ్ ఎఫెక్ట్స్ రానికి వీళ్ళేదివా దేవా మీరు గొప్ప కార్యం జరిగించండి అద్భుత కరుడ ఆశ్చర్య కరుడా నీకు వందనాలు అయినా ఆశ్చర్యమైన కార్యం జరిగించండి కబ ఎంతమంది అయితే తీసుకున్నారో మీరు తోడుగుండండి వాళ్ళని ముట్టి స్వస్థపరచండి దేశ ప్రభావానికి ఎంత వందనాలు మా దేశం సంపూర్ణంగా మారాలా రక్షణకి రావాలా దేవానికి ఎంత వందనాలు మా అనేక సేవకులు దేవా వాళ్ళ లోపల ఉన్న స్వార్థాన్ని మీరు తీసివేయండి ధనాపేక్ష మీరు తీసివేయండి నిస్వార్థమైన సేవ చేయాలా దేవా ప్రభావ నీకు ఎంత వందనాలు రాకడంతో వరకు మేము పరిశుద్ధంగా ఉండాలా దేవా దేవానికి ఎంత వందనాలు తండ్రి ఇష్ట ప్రభావ నీకు మారిన జీవితం మాకు దయచేయండి తండ్రి వాళ్ళు ఇంకేమైనా వేషధారణ అంటే దాన్ని తీసేయండి నీకు నీకు భయమకరమైన జీవితం ఈ లోకం ఇస్తే ప్రభావ మిమ్మల్ని చూడాల అలాంటి జీవితం దయచేసి మీకు కుల బదులు పరచుకోమని ఏసు కృష్ణ కృష్ణాంత్రి అమ్మేన్ స్తోత్రం ప్రభా పరిశుద్ధుడ గొప్ప దేవ శక్తివంతుడా సర్వనుతుడ సర్వ సృష్టికి మూలకారు ఆది సంబూతులకు దేవ పరిశుద్ధుడ నీకు వన్నాలి స గొప్ప దేవ ఈ గడిచిన కాలమంతా ప్రభావ మమ్మల్ని అందరినీ సురక్షితంగా కాపాడినైనా మీ కృపల్లో భద్రపరుచుకున్నారనైనా మమ్మల్ని సజీలకు నిలబెట్టుకున్నారు ప్రభావ దివారాతులు మమ్మల్ని ఆచి కాపాడి ఇక నూతన దినం మాకు అనుగరించినారు దాన్ని బట్టి నీకు వర్ణాలు ప్రభావ నీకే కృతజ్ఞత అర్పించుకున్న సమస్త గణత మహిమా ప్రభావంలో మహా తేజస్సు మహైశ్వర్యం ఇక యుగంలో నీకే కలుగును కాహాలలుయ నా దేవ నా ప్రభావ ఇక ప్రత్యేకాల సమయంలో ప్రభావ మీరు మాతో మాట్లాడిన ప్రభావ మీ వాక్యం చేత మీరు మమ్మల్ని బలపరిచినందుకీ వందాలేసయ్యా మా పిలుపు మా ఏర్పాటు నిశ్చయం చేసుకు మరీ జాగ్రత్త పడాలో ఆ దినము సమీపించిన మరి మేము ఓ దేవ జాగ్రత్త పడి మేము జీవించాలా యథార్థ హృదయం కలిగే ప్రభా మీకు నీతి సత్యాన్ని అనేకులు ధైర్యంగా ప్రకటించే బిడలుగా తయారు చేయని నా దేవ నా ప్రభ భయం భయంకరమైన శ్రమల కాలంలో వింటున్నాం ప్రభావ నా దేవా ఈ సమయంలో ప్రభావ మేము మీరీగా ముందుకెళ్ళాలో మీరు మార్గం చూపించండి మీరు నడిపించండి ప్రభావ మీకు పశుధాత్మ కార్యం జరిగించమని ప్రాదిష్టమైన గొప్ప దేవా నీకు వందలయ మీ వాక్యం చేస్తే మేము ఇంకా సంపూర్ణంగా మేము బలపడాలా సంపూర్ణంగా మీ వాక్యంలో మేము నానవడాల ప్రభావ దివారాతుల ప్రభ ఓ దేవ ప్రార్థన జీవితం మేము కలిగి ఉండాలని సహాయపడే అనేకల గురించి మేము ప్రార్థించాలా నశించిపోతున్న ఆత్మల గురించి మేము ప్రార్థించాలా ప్రభావ లాంటి ప్రార్థన శక్తి మాకు అందరికీ అనుగ్రహించమని గొప్ప దేవ నా దేవ నా నీకు వందలేసాయా దేని విషయంలో కానీ నిర్లక్ష్యం అనుకున్న ప్రభ దశలో మీకు అంగీకారంగా జీవించే బిడ్డలుగా తయారు చేయమని మీ ప్రేమను మేము అనేకులు చూపించాలా ఎంతోమంది ప్రభావం లోపల ఎంతో మంది ప్రభావ మీ ప్రేమను తెలియజేసే ప్రభావం అందరికీ మీ ప్రేమను ప్రకటించాలా మీద ప్రకటించాలా అలాంటి బిడ్డలుగా తాయీవన్ ప్రాధిష్టమైన ఉద్యోగ వాక్యం ద్వారా మమ్మల్ని బలపరిచారు మరోసారి ప్రభావ మమ్మల్మల్లు ఇంతగానూ బలపరి దాన్ని బట్టి నీకు వందాలు ప్రభావ గొప్ప నీకేకృత్యతలు అర్పించుకున్నమైనా గొప్ప దేవ మీ వాకింగ్ చేత మమ్మల్ని ఇంకా బాలపర్చమని ప్రార్థిష్టం ప్రతి దినం మీకు తాజా మన్నని మీరు ప్రతి దినం మీరు మాకు అనుగ్రహిస్తుంది కానీ వందాలు ప్రభావ నా దేవా ప్రభానికి వందాలిసయ్యా వైరస్ బాధితులందరినీ ప్రభావ మీరు స్వస్థపచ్చండి ప్రభావ వైరస్తో ఎంతో మంది బాధపడుతుందిగా ప్రభావ ప్రతి బిడ మీరు తాకండి స్వస్థపరచండి ఆ కలువరిశీల్లో మీరు పొందిన గాయలలో స్వస్థత ఉంది ప్రభావ ప్రతి ఒక్క బిడకు సంపూర్ణ స్వస్థతను ప్రకటిస్తున్నమైన ఏసు క్రీస్తు పశుధనామంలో ప్రభావ మీరే స్వస్థపచ్చండి మహిమను మీ కొన్ని సాక్షులు పెట్టుకోండి చివరి దేశంలో ప్రభావ వాళ్ళ జీవితాలు మీరు సమర్పించుకోలేదని ప్రతి బిడ మీతో ఆకర్షించుకోండి ప్రభావానికి వందలు ఇస్తా ఆకర్షించకపోతే వాళ్ళంతా నశించిపోతున్న గొప్ప దేవ మీరే సహాయపడమని ప్రాధిష్టమైన డాక్టర్స్ నర్స్సు కూడా ప్రభు వాళ్ళకి సువార్థ ప్రకటించాలా ఆటంపితున్న ప్రతి చీక్ర శక్తులు అంతక దురాత్మపతి డిమెన్స్ ఏసిన గద్దిస్తున్న దుష్ట శక్తుల వాళ్ళని విడిచిపెట్టుకోమని అజ్ఞానిస్తున్నాయి ఏసుక్రీస్తు నామలు దేవల సార్త ప్రకటించాలా ధైర్యంగా ప్రకటించాలా ఇంకా నేను ఎంతో భయంకరమైన తెగులు రాబోతున్నాయి ప్రవా నైనా ప్రతి ఒక్క తెగుల నుంచి మీరు మగలు కాపాడుతున్నారు వాగ్దానం చేస్తాను నీకు వందాల్ ప్రభావాన్ని మిగతా వాళ్ళు ప్రభావ ఏ రీతిగా ప్రభావాలి మేము చెంత మీ నడిపించాలి మా జ్ఞానం అనుగ్రించండి శత్రువులు అంతటి మీద మీ మాకు అధికారం ఇచ్చారు అధికారులను బట్టి నీకు వంద ప్రభావ మీ మహిమర్ధ మీద మేము వాడుకోవాలా అక్క గిఫ్ట్స్ మీరు మాకు ఇస్తారు ప్రభావా దేవా నా ప్రభ ఇచ్చినందుక నీకు వందలు ప్రభావా మీ మహిమర్ధమే మేము వాడుకోవాలా మాకు ఇచ్చిన తలంతో మీరు రెట్టింపు మీ మహిమ ఒకరి వాడుకునే బిడ్డలుగా తయారు చేయమని మీ ప్రేమను మీ మనుషులు మేము పొందుకోవాల ప్రభావ మీ ప్రేమను మేము నింపుకోవాల ప్రభావా అనేకులు ప్రకటించాలంటే బిడ్డలుగా చేయండి నాది కేవీపీఎం గ్రూప్లో ప్రతి బ్రదర్స్ అండ్ సిస్టర్స్ అందరి మీ పేరు పేరును ప్రతి బిడ్డలు మీ దీవించి ఆశ్రదించండి నూతనంగా అభిషేకించి మీకు గొప్ప సాసులు పెట్టుకుని నేను మీకు వందాలి సయ వాళ్ళ పిల్లల చుట్టూ ప్రభావాల చుట్టూ అగ్నికంచి ప్రభావ వాళ్ళు రాకపోతం మీతో నుండి వైరస్ నుంచి ప్రభావాన్ నుంచి మీరు కాపాడండి మీ కృపలో భద్రపరచుకోండి నాయన ఇష్ట ప్రభావ మీకు మీతి సత్యాన్ని ధైర్యంగా ప్రకటించే బిడ్డలుగా తయారు చేయడం వాక్యంలో ఇంకా సంపూర్ణంగా మీరు బలపరచండి మీ వాక్యములను సంపూర్ణంగా నానబడి బిడ్డలుగా తయారు చేయడం ప్రార్థిష్టమైన ప్రతి ఒక్కరికి ప్రభావ ప్రవచన వరైన మన గురించి మన ప్రాధిష్టం వివేచనవరంగా నయన గొప్ప దేవ ఇద్దరు వాళ్ళు హృదయంలో ప్రవణత ఎంతో బాధలు ఉన్నారు కష్టంలో మేము గ్రహించాలన్న మాకు వివేచన వారు అనుగరించండి మీ మైమ కొరకట్ మేము వాడుకోవాలా గొప్ప దేవ ప్రతి దశలో మీకు అంగీకరణ మేము జీవించే బిడ్డలు తయారు చేయమని ప్రాదిష్టమైన గొప్ప దేవ పరిశుద్ధులు మీరు ఎంతో పరిశుద్ధులైన మేము కూడా పరిశుద్ధిగా ఉండాలా ఆ పరిశుద్ధుల గుంపులు మేము ఉండాలంటే మేము వేదార్థంగా మేము జీవించాలా ప్రభావ ప్రభావ నిష్కపట్టమైన ప్రేమ కలిగి మీ ప్రేమ కలిగి ఆ కలువరిసలో చెప్పిన ప్రేమ వరకు మేము కాచుకొని ఉండాలి చివరి వరకు అలాంటి బిడ్డలుగా తయారు చేయమని ప్రాద్ష్టమైన చంద్రశేఖర ముట్టండి ప్రభావ అన్న ఒక మంచి ఇచ్చేయండి మీకు ఆత్మతో జ్ఞానంతో ఇంకా నింపండి ఇస్తే మీకు సముచితమైన జ్ఞానం చేత నింపండి ఇంకా అనేకమైన విషయాలు బయలుపరచం ప్రభావ గొప్ప దేవానికి వన్నాలు ఓ ప్రవణత అండి ఎంతో మంది ప్రవణత ఇక సత్యం తెలియలేకుండా ప్రభావ ఆ దేవ ఈ కేబీ గ్రూప్ ద్వారా ప్రభా ఈ ఆన్లైన్ ద్వారా అనేకలు ప్రవేశ ప్రభావ నలు ప్రపంచమంతా నాలుగు మూలలు శివార్ తెలియవాల ప్రభావ అనేకులు సత్యాన్ని గ్రహించి మీ వైపు తిరిగే బిడ్డలుగా చేయండి మోసపోతు ఆత్మలు బ్రహ్మ పురుషు ఆత్మలు తాండవిస్తానే అబద్ధ ప్రవక్తలు ఎంతో మోసపోతున్నారు పలువుని మోసగిస్తున్నారు ఓ ప్రభావ సాధ్యమైతే ఏర్పరచేవాడిని సైతం మోసగిస్తున్నారు కాబట్టి అలాంటి కాలంలో మేముగా ప్రభావ మేము మోసపోకుండా ప్రభావ పది దశలో మీరు జాగ్రత్తగా ఉండాలి ఎందుకంటే చెప్పినారు మత్ శివార్ ఇరవై ఎవడని మిమ్మల్ని మోసపరచుకుని చూసుకోమన్నారు ప్రభావ మోసం ఏ రీతికి వస్తుంది కూడా మీరు చూపించినారు కాబట్టి ప్రతి దశలో మీరు జాగ్రత్తగా ఆయన మనుషుల ద్వారా రావచ్చు సేవకుల ద్వారా రావచ్చు మోసం నేను ఏ రీతి వస్తుంది కానీ మేము ఆత్మలు ఉన్నవాడు అన్నింటిని వివేచించి అన్నింటిని గ్రహించారు కాబట్టి మీ ఆత్మలు సంపూర్ణంగా మేము ఓ దేవ అన్నింటిని వివేచించాలా జాగ్రత్తగా పరిశుధి మీకు మరి విశేషంగా నైనా ఈ చివరి కాలంలో మీ నీతి సత్యం మీరు అంటే బిడ్డలుగా తయారు చేసి మీరు మీరు మీరు మీరు మీరు ఆకు సిద్ధపచ్చుకునేనా ఐసీలో ఉన్న ఆక్సిజన్ లేక ప్రతి ఒక్కరికి ప్రభావ మీ జీవనంతో నింపండి మీ జీవవాధితం నింపండి స్వస్థపచ్చండి ఓ ప్ర రాజశేఖర్ బ్రదర్ కుటుంబం మీరు రాదర్చంద్ మీ ఆదరణ తెచ్చండి మీ సమాధానం పెంచండి ఓ ప్రభావం ప్రభావ మీ నిద్రించారు ప్రభ ఆ కుటుంబాన్ని ఉంటుండగా ప్రభావ ఏసు ప్రభావ మిమ్మల్ని అనార్థులుగా విడిచిపెట్టారు ప్రభావ గొప్ప పదిగా కుటుంబాన్ని నా తన్ని మీరు ఇచ్చిపెట్టలేదు ప్రభావ మీ కృపా బిడలు పయించమని ప్రాదిష్టమైన ఆ కుటుంబం పిల్లల చుట్టూ మీకు కనిచేసి దృష్టి నుంచి మీరు కుటుంబాన్ని కాపాడండి మీ కొరకు జీవించే బిడ్డగా తయారు చేయండి ఆ రైతే రూత్ ఇంకా ఎంతోమంది బ్రదర్స్ ఉన్నారు ప్రభా నా తండ్రి ఏసు ప్రభు దినేష్ బ్రీ జ్ఞాపనం చేసుకొని స్వస్థపచ్చని ప్రభావ సురేష్ బ్రదర్ కుటుంబం ఫ్యామిలీ ఎంతో ప్రభావ ఆ వైరస్ నుంచి బిడల్చండి స్వస్థపచ్చని ప్రాద్ష్టం ఇంకా ఎంతో పేరు పేరు ఎంతో ఉన్నారు ప్రభావ పేరు వికెస్ వస్తున్న ప్రతి ఒక్క బిడ స్తపచ్చమని ప్రాధిష్టమైన గొప్ప దేవా అని వన్నాలేసే మీరు అక్కడ తొడిగుంది ప్రభావ భయంకరంగా ఆరంభించబడుతుంది ఓ ప్రభావ ఎవరైతే సత్యాన్ని నమ్ముకుంటారో వాళ్ళకు మోసపు చాత్ను ఓ ప్రభావ దుర్నీతి అభి వారి మీద అబద్ధ ఆత్మలు వస్తున్నారు ప్రభావ గొప్ప దేవ ప్రకటిస్తారు నా దేవ ఈ ప్రభ ఆ రీతిగా ఉంటుందిగా ప్రభావ పతి ఒక్క విడిన నుంచి విడిపించి సత్యాన్ని గ్రహించే నాకైనా సహాయపడండి ప్రతి ఒక్కరిని సాయపడమని ప్రాధిష్టం ప్రతి ఒక్కరి పట్ల మీకు కనికరం చూపించి మీకొక గొప్ప సాక్షి పెట్టుకోమని ప్రాధిష్టమైన రాబోయే దినాల్లో ఒక ప్రభావ మేము ఏ రీతికి మీరు మాకు మార్గం చూపించి నడిపించి ఓ ప్రవణతని ఓక మనసు ఏక హృదయం ఏక ఆత్మ కలిగి ప్రస్తున్నాడు ఎంత ఎట్లా చేసిన పరిచయం అట్లా మేము చేయాలి చివరి కాలంలో అలాంటి పరిచయలు నడిపించి ప్రతి చోట మీకు సాక్షన్లు పెట్టుకు మీరు అక్కడ సిద్ధపరుచుకోమని త్వరలో రాన యేసు క్రీస్తు పరిశుద్ధ నామో ప్రార్థించిన ఆం తండ్రి ఆమె పరిశుద్ధుడ పరిశుద్ధు మహోనతుడ గొప్ప దేవ ఆచరకర్త మధ్యవా ఘర్షణ దినం అంతా ఘర్షణ కాలం మమ్మల్ని కాచి కాపాడిందుకు నీకు లెక్కలేని వందనాలయ ప్రభ మధ్యవా ప్రభ మేము ఇక్కడ ఉండి నీ యొక్క ప్రార్థన విని నీకు ప్రార్థిస్తున్నామంటే నీ యొక్క వాక్యం విని నీకు ప్రార్థిస్తున్నాం అంటే నీకు కృపాదయ్య తరి మద్యవా మమ్మల్ని యొక్క సజీవులు ఒక పెట్టుకున్నందుకు నీకు లెక్కలేని సూత్రములు ప్రభా తది రోజుకి వేలాది వేల మంది చనిపోతున్నారు ధర్మదేవ కుటుంబాల జ్ఞాపకం చేసుకోండి ధర్మదేవ తది దేవ ప్రభా నీ వాక్యం వినాక ఎంతో మంది నీ నీ తోడు లేక ఎంతో మంది అన్యులు ఎంతో పాప జీవితంలో జీవిస్తున్నారు ధర్మదేవ గురించి తెలిసిన బిడ్డలు కూడా పాప జీవితంలోనే జీవిస్తున్నారు ధర్మదేవ అటువంటి బిడ్డని జ్ఞాపకం చేసుకుంటారు ఒకప్పుడు నేను నమ్మిన బిడ్డలు ఇప్పుడు ఇంకా పాప జీవితంలో ఇంకెక్ పాప జీవితంలో జీవిస్తున్నారు ధర్మ అటువంటి కుటుంబాలని జ్ఞాపకం చేసుకుంటారు వాళ్ళ నుంచి సాతను విడుదల నుంచి నీ ఒక్క వైపు రావాలి మా దెబ్బ అటువంటి జ్ఞాపకం చేసుకుంటారు మా ఈ రోజు ఈ రోజు మాట్లాడిన వాక్యం ద్వారా మేము అందరం అది జ్ఞాపకం ఇచ్చుకొని వాక్యం చెప్పేటారి మాకు చెప్పేవారి మాకు జ్ఞానాన్ని ఎండుతారు స్తోత్రము ప్రభావరి మా మాట్లాడిన మాటలు చేసిన కార్యాలు మాకు బైబుల్ ద్వారా మాకు తెలియచేసి అవుతారు మేము మేము మేము చదివింది ప్రతి ఒక్కరి జ్ఞాపకం ఉంచుకొని ఇతరులకు చెప్పే అంత జ్ఞానాన్ని మాకు దయచేయండి తర్వాత సూత్రములు ప్రభావతండి నీక లెక్క లేని వందనాలు లేదని మదేవాప్రభ ఉండడానికి ఇంత మంచి గృహాన్ని తినడానికి ఆహారాన్ని ఇచ్చినవుతారు మద్యవాప్రభ నికలెక్కలేని వంద నాలుయప్రభ ఇవి లేవీ లేక ఎంతో మంది బిడ్డలు అనాథాలుగా బతుకుతున్నారు తర్వాత మద్యవా బిడ్డ జ్ఞాపకం చేసుకొని ప్రతి ఒక్క బిడ్డని జ్ఞాపకం చేసుకుంటారు రోడ్ల మీద బట్టలు లేక ఇల్లు లేక ఆహారం లేక ఎంతో మంది ఈ వైరస్ బారలా పడి చనిపోతున్నారు తర్ మద్యవా అటువంటి బిడ్డలను జ్ఞాపకం చేసుకోండి నీ తోడు కావాలి అటువంటి బిడ్డలకు నీ తోడు కావాలి అటువంటి బిడ్డల దగ్గరికి నీ యొక్క దైవ జనులను పంపించని శువార్థను తెలియజేయండితారు మా దేవాప్రభ ఈ సమయంలో ఎంతో మంది ఎంతో మంది దీని గురించి తెలియక మరణిస్తున్నారు తర్మా దేవాప్రభ అలా కాదుతారు దీని గురించి తెలుసుకోవాలి లోకం ఎంతో పాప జీవితంలో జీవిస్తుంటారు ఎవరిని స్త్రీలు ఏమైనా పుష్ణుని జ్ఞాపకం చేసుకుంటారు మా దేవ వాళ్ళని యొక్క ఏలుపాటిని నడిపియండితారు ఈ వయసు నుంచే వాళ్ళని ఒక మంచి నీతి మార్గంలో నడిపియండి తరు సోత్రముల ప్రభాతం అది నీక లెక్కలేని వందనాలయ ప్రభాతం అది మధ్యవ ఈ దేశంలో ప్రతి ఒక్క డాక్టర్ని ప్రతి ఒక్క పోలీసు జ్ఞాపకం చేసుకొని తరు వాళ్ళు డ్యూటీని బట్టి వాళ్ళని నడిపించండి వాళ్ళకు కావాల్సిన ఆరోగ్యాన్ని శక్తిని బలాన్ని దయచేయం తరు మధ్యవ ఎంతో మంది డాక్టర్స్ జనాల ప్రాణాలతోటి ఆడుకుంటున్నారు తర్వాత ఎవ ప్రభ కరోనా ఉన్నా అని చెప్తున్నారు తరు అలాంటి బిడ్డలను క్షమించండి తరు క్షమించి నీట్ గా నీట్ గా ఉండాలి ఈ దేశ నాయకులను జ్ఞాపకం చేసుకుంటారు మధ్య ప్రజల పట్ల నీతిగా పాలించే వారి ఇలాగా ఉండాలితారు అన్యాయం జీ అన్యాయంగా జీవించొద్దుతారు మా దెవ్రభ మరి జ్ఞాపకం చేసుకుంటారు మధ్య ప్రతి ఒక్క రైతుని జ్ఞాపకం చేసుకుంటారు వాళ్ళ కష్టానికి ఫలితాన్ని దయచేందుతారు మా దెబ్వాప్రభ అనేక లెక్కలు ఎనిమిది వందల సోదరం ప్రభా ఈ కోవిడ్ కేసుతో బాధపడుతున్న ప్రతి ఒక్క బిడెన్ జ్ఞాపకం చేసుకుంటారు మన దేవాప్రభ ఐసులు ఉన్న ప్రతి ఒక్క బిడెంగి జ్ఞాపకం చేసుకుంటారు వీళ్ళనే కావారు అనేక రోగాలతో ఎంతో మంది అటువంటి ప్రతి ఒక్క బిడెంగింగ్ జ్ఞాపకం చేసుకుని తరు నీ యొక్క చేతితో నీ యొక్క అస్తంతో వాళ్ళని తాగి స్వస్థపరిచారు మన ప్రభ మన దేవాన్ని ఆశ్చర్యకారాలు చేసిన కళ్ళు లేని వారికి కళ్ళు ఇచ్చిన లేని వారికి కళ్ళు కాలుషిని అవుతారు మా దెబ్బప్రభ ఇప్పుడు బాధపడుతున్న ప్రతి ఒక్క కుటుంబాలను జ్ఞాపకం చేసుకొని నీ కష్టంతో తాకి వాళ్ళని నువ్వేముట్టి స్వస్సపరిచిండితారు మన దేవత దాన్ని సూత్రములు పాప జీవితంలో జీవిస్తున్న ప్రతి ఒక్కళ్ళని జ్ఞాపకం చేసుకొని అటువంటి కుటుంబాల దగ్గరికి నీ యొక్క దైవ జనులను పంపించి అండితీ సూత్రములు ప్రభాతండి మన దెబ్బప్రభ ప్రతి ఒక్క కుటుంబాలను జ్ఞాపకం చేసుకుంటారు మా దేవత వాళ్ళలో ప్రతి ఒక్క కుటుంబంలో ఉన్న ప్రా బాధలను తీర్చివేసేయతారు మా దేవ ప్రభ ఎన్నో బాధలతో సఫర్ అవుతుంటారు తర్వాత అది నీకు తెలుసుతారు ఎవరికి ఎప్పుడు ఏదియాలో నీకు తెలుస్తారు ఆ సమయం వరకు ఎదురు ఎదురు దేవ సాతాను బారిలో పడొద్దుతారు వాళ్ళ ఓపిక నశించొద్దుతారు మా దేవా తండ్రి ప్రభ తండ్రి సూత్రం సూత్రం సూత్రం పరిశుధుడ పరిశుధుడ మోహనతుడ గొప్ప దేవ నిక లెక్కలేని వందర మధ్య వేచిని ప్రార్థన ఏసు కృష్ణనామను ప్రార్థి నేను చేస్తున్నాను ప్రభ పరిశుద్ధుడ గొప్ప దేవ కృప మహిళ కనికరం గల దేవ రాజుల ప్రభుల ప్రభు దేవాది దేవ మా రక్షక మీకెంతో లెక్కలేనని వందనాలు ప్రభా మా తల్లి మన తండ్రి మీరే ఇసుప్రభ మా కొండ కోట దాగు చోటు మీరే ఇసుప్రభ ఓ గొప్పదేవ సర్వశ్రీకర్త మీకెంతో లెక్కలేనని వందనాల విసుప్రభ ఆకాశాన్ని భూమిని సృజించిన మహా గొప్ప దేవుడు సుప్రభ మీకెంతో వేలాది వందనాలు ప్రభా సర్వంతర్యామి మీకెంతో వేలాది వందనాలు ప్రభ మీ కృపలో మీ అన్నికరంలో విసుప్రభ మీ యొక్క వాక్యాన్ని ప్రభా మాతో మాట్లాడినందుకు మీకు వందనాలు ప్రభ వాక్య మహుదారులు నీరు కట్టి ఫలింపు మీరు దయచేయండి ప్రభా ఏసయ మహిమోన్నత దేవ కృపామయడా మీరు అక్కడ త్వరలో ఉండేసూ ప్రభా మేము సిద్ధపడి ఉండాలా ప్రభా అనేకులని సిద్ధపరచాలా ప్రభా అలాంటి ఆత్మ ఆవేశం మాకు దయచేయండి ప్రభా అలాంటి అభిషేకం మాకు దయచేయండి సుప్రభ మమ్మల్ని ముందుకు నడిపించండి ప్రభావ మా ముందు మీరుండి మమ్మల్ని నడిపించండి ప్రభా మీ కృప చేత మీకు అనికరం చేత ప్రభా ఈ వైరస్ బారిన పడిన ప్రతి ఒక్క బిడ్డకి విడుదల మీ కృపలో దయచేయండి ప్రభావ విడుదల పొందిన ప్రతి ఒక్క బిడ్డ ఏసుక్రీస్తు నామంలో రక్షణ పొందాలా ప్రభావ మీరు ఆత్మకార్యం జరిగించండి గొప్ప దేవ సర్వ సృష్టికర్త మీకు వందనాలు ప్రభా మీ కొరకై ప్రభా ఎంతమంది అయితే జీవితాన్ని సైతం తీర్మానం చేసుకొని ప్రభా ముందుకు నడుస్తున్నారు రాజా వాళ్ళందరి నిమిత్తం ప్రార్థన చేసిన ప్రభావ వాళ్ళందరికీ యేసుక్రీస్తు నామంలో విడుదల మీరు కలగజేయండి ప్రభావ ఓ రాజా పరిశుధుడా మీరు పగలు మేఘ స్తంభమై రాత్రి అగ్నిస్తంభమై వాళ్ళని నడిపించండి ప్రభావ మీ సేవ ఫలి ఫలితార్థమై ప్రభావ మీ నామం మహమపరచబడి నిమిత్తం ఇసు వాళ్ళ ఫ్యామిలీస్ ని మీరు బ్లెస్ చేయండి ప్రభావ దీవించండి ప్రభా ఆశీర్వదించండి ప్రభా మీ కృప చేత మీకు అనికరం చేత ప్రభా ప్రభావ కాపాడుతున్న విధానం బట్టి మీకు వందనాల ప్రభా మీ కృపలోమంలోని ప్రభ కాపాడుతున్న విధానం బట్టి మీకు వందనాలు ప్రభ సర్వంతర్యామి ప్రభ దీని ఎప్పటికీ కూడా ఈ యొక్క మేము నిర్లక్ష్యం చేయడానికి వీలేదు ప్రభ మీ కొరకే ప్రభా మేము ముందుకెళ్లి విజృంభించి సేవ చేయాలా ప్రభా అనేకులను సిద్ధపరచాలా ప్రభా అలాంటి ఆత్మావేశం మాకు దయచేయండి ప్రభా సర్వశ్రీకర్త మీకు వందనాలు ఇస్తూ ప్రభ గొప్ప ఆత్మకార్యం మీరు జరిగించి ప్రభావినామకమని క్రీస్తు పరిస్థితున్నామమ్మను ప్రార్థన చేస్తున్నాం తండ్రి మా ప్రభా నీక వందేవాసం ప్రభావ మధ్యాహ్న సమయంలో దేవాయశ్రమే మాతో ఉన్నదానండి స్వత్రం మా ప్రభా నీకే మహిమాన ప్రభావం తెల్లాల కృష్ణను గర్తించి దేవాయస్మ ప్రభావ మేము చర్యల కల రమ్మంటే దేవాయసభా నీకు కృపచేతనే మా ప్రభా అని దేవాయప్రభ ఇక్కడ వరకు తీసుకొచ్చిన నీకు వంద సూత్రాలు దేవ దేవ ప్రతి ఒక్క చరిత్ర కృష్ణను గర్దించండి మా ప్రభా దేవా నలుకల్లో ప్రతి ఒక్క దారిలో దేవాయస్మర నీకు అనుకూలంగా ఉన్నట్టు సాయం చేయండి దేవాయస్మరు ప్రేమ కలిగి జీవించే భాగ్యం దయచేయండి మా ప్రభు నిన్ను కోరి నచ్చుకోవాలి మేము దేవాయస్మృవ నీ అందు విశ్వాసం ఉంది దేవ ముందుకు సాటం సాయం చేయండి ప్రభు ఇక్కడ దేవాయస్మరంలో ఎంతో దేవా కోవిడ్ తో బాధిస్తున్నారు మా ప్రభు ఒక బిడ్డకు ముత్తి స్వసపరిచి దేవాయస్మకువా నీ అందు భయభక్తులు కలిగి బిడ్డలుగా ఉండటం సాయం చేయండి మా ప్రభావా మా పువ్వు మరణం కంటారు మా ప్రభు దేవతి ఒక్కరు మరణిస్తున్నాం మా ప్రభావ ఈరోజు చూస్తున్న దేవా ఎంతో మరణించారు మా ప్రభు వాళ్ళ కుటుంబాలకు దేవా మీరే ఆదరణ ఉండండి మా ప్రభావ వారికి దేవాయస్మారు ప్రతి ఒక్క అవసరాలతో తీర్చండి మా ప్రభావ దేవాయ మా ప్రభు వారిని సాయం చేయండి మా ప్రభావ ప్రతి ఒక్క బిడ్డ నిన్ను రక్షకుడు అని దేవా ఎంచుకొని సాయం చేయండి మా ప్రభావ దేవాయస్య మా ప్రభావ నీ ఒక కృప చేతనే పాపం చేత దేవ కొట్టుకుని పోతారు మా ప్రభావా మన సజ్జల కలెంచేవాస ఈ దిన బతికిచ్చేదాన్ని పట్టిస్తూతారు మా ప్రభావ ఇంకా దేవాయస్మరం మేము దేవాయస్మారు ప్రతి ఒక్కరికి దేవాయ మీ యొక్క సువార్థను సాధింపు చేయటకు సాయం చేయండి మాకు వాళ్ళు బలం శక్తిని మాకు అనుగ్రహించండి తెలుగుని అనుగ్రహించండి మా ప్రభావా వాక్యం చేత దేవాయస్మర మీ మాటార్చునిగా దేవాయసం ప్రభు యొక్క అభిషేకం మాకు అనుగ్రహించండి మా ప్రభావ దేవాయసానికి పరిశుధాప చేత ఆత్మ నింపదబడి దేవాయసం అప్పుడు వా మీ అందరు సాయం చేయండి మా ప్రభావ దేవాయసం అప్పుడు వా ఇంకెంతో మంది ప్రతి విధంగా దుష్టకారాలు చేత పట్టుబడి ఉన్నారు మా ప్రభావ తాగుడు దేవాయసీమ దేవాసీ అప్పుడు ఏమైనా అసలు దేవాల్సిన గేమింగ్స్ లేదా ప్రతి ఒక్క ఇంటర్నెట్ లో ఉన్నారు మా ప్రభు ప్రతి ఒక్కరిని తీసుకోండి మా ప్రభువా మీ తర్వాత పిలుచుకున్నారని మా ప్రభు ప్రతి ఒక్క బిడ్డని దేవా అంతకాలంలో దేవాసినప్పుడు వా ఇంకా ఎక్కువ రోజులు కూడా లేవు మా ప్రభావ వారు మారట వాళ్ళు సీల్ అయిపోవాలి మా ప్రభావ దేవా వేసుకున్నా ప్రతి ఒక్కరి దేవాయిస్తున్నప్పుడు వా ప్రతి ఒక్క బిడ్డను దేవాన్ని తట్టు చేసుకుంటారని ఎవరెక్క అయితే ఏదేం సహాయం ఉందో ప్రతి ఒక్కటి వారికి అందిస్తారని త్వరగా రాబోతు నేర్స్ పెట్టాం తండ్రి ఆమె ంటున్నారు ఏసయ్య ఏసయ నాయన రక్షక మేమందరం ఈ మధ్యాహ్న మందు ప్రే చేసుకోవడానికి అనుగ్రహించిన బట్టి వందనాలు ప్రభు నాయనా రక్షక మేమందరము అనుసారమైన జీవించి నామకార్థ క్రైస్తవులాగా కాకుండా క్రియల ద్వారా మా క్రీస్తును పోలియున్న జీవితాన్ని మేము జీవించులాగ్న అనుగ్రహించండి సేదల కోసం అనాథల కోసం నిరాశ్రయల కోసం వీడియోస్ కోసము ప్రే చేసి నమ్మేసా ప్రభాన రక్షక వారికి ఈ పాండమిక్ టైంలో ఫుడ్ షెల్టర్ క్లోదింగ్ ని అనుగ్రహించండి ఒక్క ప్రే చేసి నమ్మేసా ఈ పాండమిక్ నిమిత్తరలోనే అంత ముందు ఇస్తారని ప్రభ మాకు రోజులను అనుగ్రహిస్తారని ఈ కొద్ది విన్న పండి క్రీస్ చేసినామే పాపని తుణ్యంగా వేడి ఉంచిన దేవాన్ మన ప్రభుణ ఏసు క్రీస్తుక కృపా సమాధానం నడిపింపు మనందరికీ సదాకాలంతో ఏండినగాక ఆమె